భగవద్గీత ఎనిమిదవ అధ్యాయం అక్షర పరబ్రహ్మ యోగం భక్తి షట్కాన్ని మనం విచారణ చేస్తున్నాము కర్మషట్కం పూర్తయింది నిన్న జనం విజ్ఞాన యోగంలో నుంచి భక్తి షట్కం ప్రారంభమైంది శ్రీకృష్ణ పరమాత్మ ఆరాధ్యాయములో భక్తిని చక్కగా ప్రోత్సహిస్తున్నారండి కొందరు భక్తితో మాకు పనేమిటి మాకు కావాల్సింది విచారణ నేనెవరు ఆత్మస్వరూప విచారణ చేయవలను అనేటువంటి భావం కొందరికి ఉన్నదండి మంచిది కానీ ఆ జ్ఞానం అనేటువంటిది ఏ విధంగా కలుగుతుందో వాళ్ళు ఆలోచించట్లేదండి భక్తి జ్ఞానం ప్రజాయతే కర్మణా జాయతే భక్తి నిష్కామకర్మ చక్కగా ఆచరిస్తుంటే భక్తి ఉదయిస్తుందండి సర్వేశ్వరుల అచంచలమైన భక్తి కలుగుతుంది ఆ భక్తిని చక్కగా అభివృద్ధి చేస్తుంటే జ్ఞానం వారి యొక్క అనుగ్రహం చేత కలుగుతుందండి బై ది గ్రేస్ ఆఫ్ గాడ్ అది విభూతి యోగం పదవ అధ్యాయంలో ఈ విషయం స్పష్టంగా చెప్పినారు శ్రీకృష్ణ పరమాత్మ జ్ఞానదీపం నేను వెలిగిస్తాను హృదయంలో ఎవరి హృదయంలో అందరు హృదయాల్లో కాదు సతత యుక్త భజతాం ప్రీతి పూర్వతం ఎంత చక్కగా ఉంది మనం చేయవలసిన కర్తవ్యం మనం చేస్తే భగవంతుడు వారి డ్యూటీ వారు నెరవేరుస్తారు మన డ్యూటీ ఏమిటి సతతయుక్త భజతాం ప్రీతి పూర్వతం ప్రీతిపూర్వకంగా హృదయపూర్వకంగా వారిని ప్రార్థన జపము ధ్యానము చేయాలి వారు చేయవలసి వారి కర్తవ్యం తెలుసండి దామి బుద్ధియోగం వారి హృదయంలో జ్ఞాన దీపం వెలిగిస్తారు వారు కనుక మన డ్యూటీ మనం చక్కగా చేయాలి ఆ భక్తిని అభివృద్ధి చేసుకుని వారి యొక్క నిర్మలమైనటువంటి భక్తితో మనం ధ్యానం చేయాలి చింతన చేయవలది శ్రీకృష్ణ పరమాత్మ గీతలో చాలా చోట్ల భక్తికి ప్రాధాన్యత ఇచ్చారని పదునాలుగవ అధ్యాయం అండి అఖండమైనటువంటి జ్ఞానశక్తం పదునాలుగవ అధ్యాయంలో ఏం చెప్పారు తెలుసు ఈ జ్ఞాన విచారణ చేస్తూ చేస్తూ చివరికి మాం చయో అవ్యభిచారేణ భక్తియోగేన సేవతే అద్భుతమైన అఖండమైనటువంటి జ్ఞాన విచారణ చేస్తూ చివరికి వాక్యం అన్నారు ఇది మాం చయో అవ్యభిచారేణ భక్తియోగేవతే అచంచలమైనటువంటి భక్తితో నన్ను ఎవరు చింతన చేస్తున్నారో వారికి చక్కగా ఈ జ్ఞాన విచారణ అబ్బుతుందని చెప్పి చెప్పారండి కనుక జ్ఞానం అనేది మంచిదేనండి ఫైనల్ జ్ఞానోదయతో కైవల్యం దానికి తిరుగులేదండి జ్ఞానం చేతనే మోక్షం బట్ ఆ జ్ఞానం ఏ విధంగా కలుగుతుంది చెప్పండి భక్తి జ్ఞానం ప్రజాయతే చివరి అధ్యాయంలో భగవానుడు ఇదే వాక్యం చెప్పినారు భక్త్యాం అభిజానాతి ఇదండి అష్టాక్షరీ మంత్రం భక్త్యా మాం అభిజానాతి భక్తి చేత నన్ను చక్కగా తెలుసుకుంటారు జనులు ప్రియా భక్తి లేకపోతే చెప్తాం నిన్న విజ్ఞాన యోగంలో ఒక అద్భుతమైనటువంటి ఒక వాక్యం శ్రీకృష్ణ పరమాత్మ ఉపదేశం చేసినారు ఏమిటంటే గృహానికి ఎవరైనా వెళుతుంటే మోక్షం అనేటువంటి అక్కడ దారిలోనండి మాయ అనేటువంటిది ఒకటి ఉంటుందండి ఆ మాయను దాటితేగానే భగవంతుని యొక్క దర్శనం కలగదండి అతిశ ఆ మాయ మహా భయంకరమైందని చెప్పి శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినారు వెటి వెరీ డిఫికల్ట్ క్రాస్ ఇట్ అది దైవీ శుణమై దురత్య వెరీ డిఫికల్ట్ క్రాస్ ఇట్ దాన్ని దాటం మహా కష్టం బట్ డోంట్ వరీ మీరేం భయపడి మా చూడండి నన్ను కనుక ఆశ్రయించుకుంటే అవలీలుగా ఈ మాయను దాటగలరు చూడండి నడుచున్న విజ్ఞాన యోగంలో చక్కగా ఈ వాక్యం చెప్పినారు దైవీ శేషాగుణమే మమమాయా మామేవయే ప్రపద్యంతే మాయా ఒక ఊళ్ళోనండి కలెక్టర్ గారి బంగ్లా ఉందండి ఆ కలెక్టర్ గారితో ఒక అర్జెంటు పని వచ్చింది ఒక ఆయనకి ఆ బంగాళాకి వెళుతున్నాడండి వెళ్ళి వెళ్ళి ఆ కాంపౌండ్ వాళ్ళు గేట్ దగ్గరికి వచ్చేటప్పటికి అక్కడ కుక్క ఉన్నదండి కుక్క భయంకరమైనటువంటి కుక్క లోపలికి వెళ్తాడా కుక్క ఖరిచేస్తుంది మరి వారితో అర్జెంటుగా పనిందే ఏం చేయాలి చెప్పండిది అటువంటి సమయంలో ఒక్కటి ఉపాయం అండి మా కలెక్టర్ గారి పేరేమిటో తెలుసుకుని కేక వేయాలి అయ్యా రామమూర్తి గారు కలెక్టర్ గారు మీతో అర్జెంటుగా పని వచ్చింది దారిలో ఈ కుక్క నన్ను ఒక్కసారి కేక వేయండి వారు వస్తారు బయటికి ఎవరు కలెక్టర్ గారు వచ్చేటప్పటికి వారి సన్నిధిలో ఈ కుక్క ఎవరిని అపకారం చేయదండి సరే యజమానుడు పక్కనుంటే ఎవరిని బాధించను యజమానుడు లేకపోతే బాధించవచ్చును సరే అదేవిధంగా మోక్షం అనేటువంటి సౌధానికి మనం పోతుంటే ఈ గేటు దగ్గరండి ఈ కుక్క ఉన్నదాన్ని మాయ అనేటువంటి దాన్ని మనం లోపరుచుకోవాలంటే అసాధ్యం ఆ భగవంతుని యొక్క సాన్నిధ్యం అంటే వారిని కేక మామేవయే ప్రబద్యంతే చక్కని శ్లోకం అండి గుణమయే మమ దురత్యయ ఈ మాయ ఈ ప్రకృతి మహాభయంకరమైందండి వాడు వ్యక్తిగతంగా దాటాలంటే మహా కష్టం వారి యొక్క గ్రేస్ వారి యొక్క అనుగ్రహం ది బ్లెసింగ్ ఆఫ్ గాడ్ అది గనుకుంటే అవలీలుగా దాటగలడు సార్ మామేవయే ప్రబద్యంతే అంటే ఆ కలెక్టర్ గారు కనుక కేక వేస్తే ఏ విధంగా వారు బయటకు వస్తే ఈ కుక్క ఎవరిని ఎట్లా అదే విధంగా మామేవయే ప్రభద్యంతే మాయా ఈ మాయను దాటగలడు శాస్త్రంలో చెప్పినారు మాయా ప్రకృతి వివిధి మాయనంతు మహేశ్వరం అన్నట్లు దక్కని వాక్యం ఇది మాయాతు ప్రకృతి వివిధి ఈ ప్రకృతి పేరు మాయ మాయను అధీనంలో ఉంచుకున్న మహనీయుడు ఎవరు ఈశ్వరుడు చూ మాయా ప్రకృతి విద్య మాయనంతో మహేశ్వరం కనుక వారిని తప్పకుండా ఆశ్రయించాలి ఇంకా కొన్ని కొన్ని ఉపమానములు కూడా భగవద్గీతలో చెప్తున్నారు లాస్ట్ అధ్యాయంలో ఒక ఉపమానం చెప్తాను దీని సంబంధంగా ఏంటంటే ఓ అర్జున ఈ బ్రహ్మాండం అంతా నేను తిప్పుతున్నాను అన్నారు ఎవరు శ్రీకృష్ణవరం రంగుల రాత్నం చూడండి రంగుల రాత్నం అని పేరు ఉంటారు ఉత్సవాల్లో అక్కడక్కడ ప్రదర్శిస్తుంటారండి దానికి ఇనప గడ్డీలు ఉంటాయి ఆ ఇనప గడ్డీల్లో కొయ్య బొమ్మలు ఉంటాయండి దానికి ఆ కొయ్య బొమ్మల మీద పిల్లలెక్కి కూర్చుంటారు దానికి ఏదో టికెట్ ఉంటుందండి పది పైసలు ఇరవై పైసలు అది ఇచ్చి ఆ కొయ్య బొమ్మ మీద కూర్చుని కడ్డీ పట్టుకుంటాడు ఎవరు చిన్నపిల్లవాడు మధ్యలో ఒక ఆయన తిప్పుతుంటాడు తిప్పుతుంటే ఈ ఇనప గడ్డీలన్నీ తిరుగుతుంటాయి ఎర్ర అన్నీ మంచి వేగంతో తిరుగుతాయి ఏ ఇది ఒక హాబీ ఎవరికి ముసలివాళ్ళకి కాదు చిన్నపిల్లలకి అండి కనుక ఈ రంకులు రాటంలో ఒక పిల్లవాడు అట్లాగే పట్టుకుని కూర్చోడు గిర్రని తిరుగుతున్నాడు తిప్పుతున్నాడు మంచి స్పీడ్తో తిరుగుతున్నది ఒక పిల్లవాడికి అండి కళ్ళు తిరిగినాయి కళ్ళు తిరిగినాయి ఆ కడ్డి వదిలేస్తే కింద పడి పట్టుకుంటే కళ్ళు తిరుగుతున్నాయి ఏం చేయాలి ఒక్కటే ఉపాయం అండి ఏమి ఆ తిప్పేవాడిని క్యాకేయాలి రేనాయనా తిప్పేవాడా డబ్బు పోయి శని పట్టిందిరా నాకు కొంచెం ఆపరా నాయన ఆపు అని ప్రార్థన చేయాలని ఇంకా వేరే దారి లేదు వాడు కనుక ఆపినాడా చక్కగా దిగిపోతాడండి వాడు చూచరు అదేవిధంగా శ్రీకృష్ణ పరమాత్మ ఈ ఉపమానం చెప్పారు పద్దెనిమిదవ అధ్యాయంలో సర్వభూ బ్రహ్మాండమంతైనా కూడా ఈ కాలచక్రం ఈ కర్మచక్రం నేను తిప్పుతున్నాను సో సర్ తమవచరణంగా తిప్పేవారిని పట్టుకోండి ఈశ్వర సర్వభూతానాం అర్జున టిష్ఠి లాస్ట్ అధ్యాయంలో శ్లోకం అండి అద్భుతమైనటువంటి శ్లోకం ఈశ్వర సర్వభూతానా అర్జున తిష్ఠతి భ్రామయన్ భ్రామయన్ ఐఎమ్ రివాల్వింగ్ తిప్పుతున్నాను ఈ కాలచక్రం కర్మచక్రం ఈ జీవులంతా దాంట్లో తిరుగుతున్నారు ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి ఈశ్వర సర్వభూతానాం వృద్ధే అర్జునది ఇష్టది బ్రాహ్మయం సర్వభూతాన్ని యంత్రారూఢాన్ని మాయయా యంత్రూఢాన్ని అంటే ఈ రంగులు రాట్నం మోస్తానమాట ఏం చేయాలి ఇప్పుడు కళ్ళు జరుగుతున్నాయి కింద పడుతున్నారు దుఃఖపడబో దుఃఖం అనుభవిస్తున్నారు కింద పడబోతున్నారు ఏం చేయాలి చెప్పండి తమేవ శ తిప్పేవాడిని పట్టుకోండి శ్రీకృష్ణవరమాత్మ ఉపదేశించు అర్జున తిప్పేవాడిని పట్టుకోవయ్యా ఎవరు నేనే తమేవ శే నభారత తసాదం అంటే అనుగ్రహం చూచారా తత్ప్రసాదాత్ వారి యొక్క అనుగ్రహం చేత అవలీలుగా ఈ మాయను దాటవచ్చు తత్ప్రసాదాత్ పరాం శాంతి కనుక ఈ భక్తిని చిన్న చూపు చూడకూడదండి భక్తి చాలా తక్కువ మేమంతా జ్ఞానం వాళ్ళంతా దాసోహములు మేమంతా సోహం అని ఎగిరిగిరిపడకూడదండి చాలా అనుభవం కలవాడు ఎవడు ఇటువంటి మాట మాట్లాడు తక్కువ అని చెప్పి భక్తిని చిన్నచూపు చూడరండి శంకర భగవత్పాదులు ఎవరు చెప్పండి అద్వైత భేరి మోగించినటువంటి వారు రెండవ వస్తువు లేదు అనేటువంటి ఆ అద్వైత ప్రచారం చేసినటువంటి శంకర భగవత్పాదులు వారి జీవితం చూడండి ఎన్ని స్తోత్రాలు ఎన్ని స్తోత్రాలు ఎన్ని అష్టకాలు రాసినారండి దేవుణ్ణి ప్రార్థన చేస్తూ భక్తిలో ఎంత మునిగిపోయినా భజగోవిందం చూ భజగోవిందం వారే కదా రాసింది శివానంద లహరి ఇటువంటి పుస్తకాలు భక్తి ప్రభావం భక్తిని చక్కగా ప్రోత్సహించినారు మరి వారు అద్వైతం కదా రెండవ వస్తువు లేదు కదా దేవుడు కూడా నేనే స్వరూపం అని చెప్పి కదా మరి ఎందుకు ఈ విధంగా భక్తిని ప్రచారం చేశారు అది సహజం భక్తి లేకపోతే జ్ఞానం కలగదండి అది భక్తి అజ్ఞానం ప్రజా అయితే పేరు మీరు విన్నారు కదండి ఎవరు దత్తాత్రేయులు దత్తాత్రేయులు ఎవరో తెలుసు ఈ మానవులు యొక్క హయ్యెస్ట్ గ్రేడ్ మానవుల్లో కొన్ని గ్రేడ్స్ ఉన్నాయండి మొట్టమొదట బ్రహ్మచారి గృహస్థుడు వానప్రస్థుడు సన్యాసి ఆ సన్యాసుల్లో నాలుగు తరగతులు కుటీచకుడు బహుదకుడు హంస పరమహంస చూ ఆ పరమహంస అనేది హైయెస్ట్ స్టేజీ ఆ పరమహంస పైన ఇంకొక స్టేజ్ ఉందండి ఏటది అవధూత చూ అవధూత ఈ మానవ మానవ మానవులందరికంటే కూడా మహోన్నతమైనటువంటి స్థానాన్ని ఆక్రమించుకునేవారు ఎవరు అవధూత వారు కేవలం దైవభావంలో ముడిగిపోతారండి ఇది ఈ ప్రపంచ భావన అంతా ఎక్కువ ఉండదు వారికి వారు దాంట్లో ప్రఖ్యాతి పొందినవారు ఇది అవధూతం అటువంటి దత్తాత్రేయులు వారు ఒక గ్రంథం రాశారండి దాని పేరు అవధూత గీత ఆ అవధూత గీతలో మొట్టమొదటి శ్లోకం ఏంటంటే తెలుసు అండి ఈశ్వరానుగ్రహ దేవ పుంసా అద్వైత వాసన అద్వైత వాసన సంస్కారం కలగాలంటే ఈశ్వరానుగ్రహం లేకపోతే కలగదు హైయెస్ట్ పొజిషన్ ఆక్యుపై చేసుకునేటువంటి వారు అవధూత చక్రవర్తి ఏ ఈ భక్తిని ఎంత చక్కగా ప్రోత్సహిస్తున్నారు చూడండి ఈశ్వరానుగ్రహాదేవపు అద్వైత వాసన మహాభయ పరిత్రాణ దిత్రాణాబుపజాయతే కాబట్టి ఈ భక్తి అనేది చాలా ముఖ్యం శ్రీకృష్ణ పరమాత్మ భక్తిని ప్రోత్సహిస్తూ ఈ భక్తి షట్కం ప్రారంభం చేసినారు ఈరోజు అక్షర పరబ్రహ్మయోగం ఎనిమిదవ అధ్యాయం ప్రారంభం చేస్తున్నాం అక్షరం అనేటువంటి పదానికి అర్థం చెప్తున్నానండి అక్షరం క్షరం అంటే నశించేది అక్షరం అంటే శాశ్వతం భగవంతుని విశేషణాల్లో ఇదొకటండి అక్షరం అవ్యయం అవ్యయం అంటే నశించేది ఆ అంటే అవ్యయం శాశ్వతం ఎటర్నల్ క్షరం అంటే నశించేది పెరిషబుల్ అక్షరం ఇంపెరిషబుల్ నాశనము లేని వస్తువు ఒక్కటే ఉందండి ఈ ప్రపంచంలో తక్కినవన్నీ కూడా కాలగర్భంలో మీరు ఏదైనా చెప్పండి ప్రపంచంలో దృశ్య వస్తువు ఇట్ మస్ట్ ఫాల్ డౌన్ ఇన్ కోర్స్ ఆఫ్ టైం అది కాలగర్భంలో అన్ని నశించిపోతాయి ఆఖరికి సూర్యుడు చంద్రుడు వీళ్ళు కూడా ప్రళయకాలంలో కింద పడిపోతారండి ఏ మీ చెప్పండి అన్ని నశించిపోయినా ఒక్కటే నశింపదు సదేవ సౌమ్యం బ్రహ్మ నేహ నానాస్తి కించ సత్ అంటే ఉనికి ఎగ్జిస్టెన్స్ అదండి దేవుడు దేవుడు అంటే ఏదో గుళ్ళో ఒక విగ్రహం మనమోస్తులు ఒక విగ్రహం పెట్టుకుని మనం పూజ చేస్తున్నాం ఇది సామాన్యమైనటువంటి స్థితి అండి ఎందుకంటే మన భక్తి అంతవరకే ఉన్నది మన ఏకాగ్రత అంతవరకే ఉన్నది కానీ వాస్తవంగా భగవంతుని యథార్థ స్వరూపం మనం తెలుసుకోకపోతే వాట్స్ ది రియల్ నేచర్ ఆఫ్ గాడ్ హీఈస్ నాట్ లిమిటెడ్ విత్న్ ది ఫోర్ వర్స్ హీఈస్ ఆల్ పర్వేడి బ్రహ్మాండమంతా వ్యాపించి నాశరహితమైనటువంటి వస్తువు కనుకనే శ్రీకృష్ణ పరమాత్మ భగవంతుని యొక్క స్వరూపాన్ని ఈ అధ్యాయంలో వర్ణిస్తూ అక్షర పరబ్రహ్మ పరబ్రహ్మ ఉంటే దేవుడు ఎటువంటి వారు క్షరం లేనిటువంటి వాడు అక్షరం ఇప్పుడు చూడండి చిన్నపిల్లలకి అక్షరాభ్యాసం అక్షరాభ్యాసం అని చిన్నపిల్లలకి అక్షరాలు నేర్పుతారండి లేదు బలపం ఇచ్చి రాయిస్తారు ఏం రాయిస్తారు చెప్పండి మొట్టమొదట ఓం నమ సిద్ధం నమ ఇదండి మొట్టమొదట పలక మీద వ్రాయించేది ఓం ఓం అంటే ఆ పరమాత్మ యొక్క నామధ్యేయం చూసా మొట్టమొదట్లో భగవంతుని నామం వారికి ఉపదేశం చేస్తున్నారండి తెల్లవారికి ఓ నామాలు చూడండి ఓ నామాలు అంటారే ఇదేనండి ఓనామాలని ప్రసిద్ధికి దాని అర్థం ఏంటంటే ఓం నమ అదే సిద్ధం నమహ మరి ఈ దైవ మొదట్లోనే పెద్దలు వారికి నేర్పుతున్నారండి కానీ పోను పోను పోను దైవం కూర్చున్నటువంటి విచారాన్ని మర్చిపోతున్నారండి జనులు ప్రాపంచకమైనటువంటి విద్యల్లో పడిపోతున్నారు అసలు అక్షర విద్య మొట్టమొదటి నేర్పుతున్నారు ఈ అక్షర విద్య అందరికీ వస్తుందా వంట ఏదో ఓనమాలు రాసుకోవటం తర్వాత ప్రాపంచిక విద్యలో పడిపోవటమే కానీ అక్షరస్వరూపమైనటువంటిది ఆ విద్యను వీడు ఏమైనా గ్రహిస్తున్నాడా చెప్ప లేదు అది మనం తప్పకుండా గ్రహించాలని నా పరమాత్మను కూర్చున్న నాలెడ్జ్ దైవమును కూర్చున్నటువంటి విద్య అన్ని విద్యల కంటే చాలా శ్రేష్టమని ఇది వరకు రేపు పదవ అధ్యాయం విభూతి యోగంలో కూడా చెప్తారు అర్జునే ప్రపంచంలో ఎన్నో విద్యలు ఉన్నాయి అధ్యాత్మ విద్య విద్యానా విద్యలన్నిట్లో అధ్యాత్మ విద్య సుపీరియర్ స్పిరిచువల్ నాలెడ్జ్ ఎందుకు మీరు అడగచ్చు తక్కిన విద్యల వల్ల ఏదో ఈ జన్మలో ఏదో కొంత సంపాదన ఇటువంటివన్నీ కలగచ్చు కవిత్వాలు సాహిత్యం ఇవన్నీ కూడా కొంత చక్కగా కలగచ్చు కానీ మానవుడు మళ్ళా పుట్టకుండా ఉంటాడా జనన మరణ రూపమైన బంధనం ఎంత చెబుతుంది చెప్పండి ఇది చావులేని చదువు చదువు వలయు అన్నాడు వేమన చావులేని చదువు చావు ఎన్నో చదువుతున్నారు చస్తున్నారు మళ్ళీ పుడుతున్నారు చూడండి ఏ విద్యమన్నే జనల మరణ రాహిత్యం కలుగు చేస్తుంది చెప్పండి అది ఆ విద్యను మనం నేర్చుకోవాలి అదే బ్రహ్మ విద్య దైవ ఇటువంటిది శ్రీకృష్ణ పరమాత్మ అక్షర పరబ్రహ్మయోగంలో చక్కగా బోధిస్తున్నారండి సరే అర్థమైంది కదా అక్షరం ఇప్పుడు ఎన్ని విద్యలైనా నేర్చుకున్నా ఏమని భక్తి కనుక లేకపోతే దైవం మీద కనుక విశ్వాసం లేకపోతే ఆ విద్యల వల్ల పెద్ద ప్రయోజనం లేదు శంకర భగవత్పాదులు విద్య కవిత్వాది హంగ్రి పద్ మనస్థి ఏమండి మీరు అనేక విద్యలు నేర్చుకున్నారనుకోండి వేదములన్నీ కంఠస్థంగా వచ్చినాయనుకోండి భగవంతుని మీద భక్తి లేకపోతే ఏ లాభం అని అడుగుతున్నాడు నిలదీసి అడుగుతున్నారు శంకరాచార్య చక్కని శ్లోకం మళ్ళీ చెప్తున్నాను అంత్యకాలంలో ఇది రక్షిస్తుందా మిమ్మల్ని అని అడుగుతున్నారు కనుక ఎన్ని చదువులు ఉన్నప్పటికీ భక్తి కనుక లేకపోతే నిజంగా అది సామాన్యమైనటువంటి స్థితే కానీ గొప్ప స్థితి కాదండి అది సరే చదువులు గొప్ప కాదు ఆ హృదయ పరిణామం హృదయంలో భగవంతుని చక్కగా ధ్యానించాలండి ఒక భక్తిని మనం అలవాటు చేసుకోవాలండి సరే అది హృదయ విద్య అర్థమైందండి హృదయ విద్య అది నోటితో చెప్పే విద్య కాదండి హృదయంతో మాట్లాడేటువంటి విద్య చూడండి మీరు హృదయ విద్య అంటే ఏమిటని మీరు అడగవచ్చునో చిన్న దృష్టాంతం చెప్తాను కుక్కకండి అన్నం పెట్టండి కుక్కకి అన్నం పెడితే అది దీవిస్తుందండి అన్నదాత సుఖీభవా అంటుంది దేంతో నోటితో కాదు తోక తోక ఇట్లా ఇట్లా కదిలిస్తుందండి కుక్కకి అన్నం పెడితే ఎంత ఆనందపడుతుందండి అది తోకతో జవాబు చెప్తుంది అయ్యా అన్నం పెట్టిన వాళ్ళ సుఖంగా ఉండండి అని ఆనందం వ్యక్తం చేస్తుందండి సార్ అది హృదయ భాష ఇప్పుడు చిన్న చంటి పిల్లవాడు ఉన్నాడండి చిన్నవాడు చిన్నపిల్ల ఒక నెల రెండు నెలలు వాడికి వయసు అనుకోండి ఆకలి ఏమండి తల్లిని కాకయ్యాలి అమ్మా నాకు పాలిస్తావా అని అడుగుతాడా వాడికి నూరే లేదే భాష లేదే ఎట్లా అడుగుతాడు కేవలం ఏడుస్తాడు వాడు ఏడిచేటప్పుడు తల్లి వరిగెత్తికొస్తుంది పాలిస్తుందండి చూచారా ఆ ఏడుపు అనేటువంటిది మామూలు భాష కాదండి హృదయ భాష హృదయంతో వాడు పిలుస్తున్నాడు నోటితో పిలవటం లేదు కనుక హృదయ భాష ఈ దైవ భాష హృదయంతో మనం దేవుణ్ణి ప్రార్థన చేయాలంటే నోటితో చేయొచ్చు కానీ హృదయంతోనండి ప్రార్థన చేస్తే నిజంగా ఎంత గంభీరంగా ఉంటుందండి చూచరు ఆనాడు భీష్మాచార్యులు వారండి భీష్మాచారు వారు శ్రీకృష్ణ పరమాత్మని స్తోత్రం చేస్తున్నారు ఏ శ్రీకృష్ణుని ఇంటికి అండి అప్పుడే ధర్మరాజు గారు వెళ్ళారండి శ్రీకృష్ణుని ఇంటికి వెళితే శ్రీకృష్ణ పరమాత్మ ఇట్లా కూర్చున్నాడండి ధ్యానంలో కూర్చున్నాడు నిశ్చలంగా ధర్మరాజు గారికి ఆశ్చర్యం అందరూ కృష్ణుని ధ్యానం చేస్తుంటే కృష్ణుడు ఎవరిని ధ్యానం చేస్తున్నాడు అని సందేహం కలిగింది ధ్యానం అంతా అయిన తర్వాత కళ్ళు తెరుచుకున్నాడు కృష్ణుడు ధర్మరాజు గారి దండం పెట్టి ఎవండి మేమంతా మిమ్మల్ని ధ్యానం చేస్తుంటే మీరు ఎవరిని ధ్యానం చేస్తున్నారని అంటే భీష్మాచారుడు వారు అంపశయ్య మీద ఉండి నన్ను స్తోత్రం చేస్తున్నాడు చక్కగా ఆలకిస్తున్నాను అన్నాడండి ఆయన చూచారా భీష్మాచారు అంపశయ్య మీద ఉండి చక్కగా కృష్ణ స్తోత్రం చేస్తున్నాడు అండి అది ఏకాగ్రంగా ఆలకిస్తున్నాట్టండి ఆయన గారు చూచారా హృదయ భాష భీష్ముడు ఏ భాషతో స్తోత్రం చేశారు చెప్పండి అంపశయ్య మీద పండుకుని హృదయ భాష కాళహస్తిలోనండి మా ఆశ్రమానికి ఉత్తర దేశం నుంచి ఒక సాధువు వచ్చారండి సాధువు గారు వారికి తెనుగు రాదు ఏ మాకు హిందీ వచ్చును కాబట్టి వారితో సంభాషణ చేస్తున్నామండి సంభాషణ చేస్తుంటే ఆ సాధువు గారి మధ్యలో ఒక ప్రశ్న అడిగాడు మహారాజ్ ఆప్కే ఆంధ్రప్రదేశ్కే లో కిస్ భాషమే హస్తే హాయ్ అన్నారండి మీ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఏ భాషలో నవ్వుతారో చెప్పండి అన్నాడు మాకేం అంతు పట్టలేదు నవ్వటానికి భాష ఏంటండి నాకు అర్థం కాక మళ్ళీ ఒక ప్రశ్న వేసారు మహారాజ్ ఆప్కే ఉత్తరప్రదేశ్కే లో కిస్ భాషమే రోతే హాయ్ అన్నానండి దెబ్బతో గమనం ఉన్నాడు అండి చూచారా నవ్వుకి ఏడుపు భాష ఏంటండి ఇది హృదయ భాష చుచరా అది హిందువులు నవ్విన మహమ్మదీయులు నవ్విన క్రైస్తవులు నవ్విన అంతా ఒకటేనండి ఆ భాష దైవ భాష కనుక మనం భగవంతుంతో కాంటాక్ట్ పెట్టాలంటే నోటితో కాంటాక్ట్ పెట్టుకోవచ్చు కానీ హృదయం అనేది చాలా ముఖ్యమంది హృదయ భాష ఆ నిర్గుణ పరమాత్మను కానీ సగుణ పరమాత్మను కానీ చక్కగా హృదయంలో ధ్యానం చేసుకుంటే అంతకు మించినటువంటిది ఇంకోటి లేదండి ఈ భక్తి చేతి ఏమవుతుందంటే అనేక జన్మార్జితమైన పాప పంకిలం ధ్వంసం అయిపోతుందండి సరే నిష్కామ కర్మ చేత భక్తి చేత పాపం ధ్వంసం అయిపోతుందండి ఎప్పుడు పాపం రహితం అయిపోయిందో హృదయం శుద్ధం అవుతుంది హృదయం శుద్ధమైతే భగవానుడు కాచుకుంటాడండి దేనికి జ్ఞానబీజం వేయటానికి ఆ జ్ఞానం అనేటువంటి విత్తనం మన హృదయ క్షేత్రంలో వేస్తారు చక్కగా ప్రవృద్ధి పొందుతుంది అప్పుడు విచారణ మొన్న ప్రహ్లాదుని కథ మీకు చెప్పాను కదండి ప్రహ్లాదుడు భక్తి మొట్టమొదటితో భక్తిని అలవాటు చేశాడు ఓం నమో నారాయణాయ కొంతకాలం అయిన తర్వాత భగవానుడు ప్రత్యక్షం వరం కోరుకోమంటే ఏమండి వీరేం కోరుకోకపోతే భగవానుడే వరం ఇచ్చినాడండి నాయనా నీకు ఆత్మజ్ఞానం కలువుబాక అని నచ్చు వెంటనే ఇక జప్పమాల పక్కన పెట్టాడు ఓ ఊయా మాయ్ నా స్వరూపమేమిటని చెప్పి చక్కగా చింత అది జ్ఞానం చూశారు కనుక ఈ భక్తిని కనుక మనం అలవాటు చేస్తే జ్ఞానం అనేది భగవానుడే మనకి అనుగ్రహిస్తాడు జ్ఞానం చేత మోక్షం అదే ఇప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ పరమాత్మ పరబ్రహ్మము యొక్క యథార్థ స్వరూపం ఏమిటో చెప్తున్నారండి అక్షర పరబ్రహ్మం అక్షరం అంటే నాశరహితం చాలామందికి భగవంతుని యొక్క యథార్థ స్వరూపం తెలియదండి వారు ఏదో గుళ్ళో ఉన్నారు నాలుగు గోడల మధ్య ఉన్నారు ఇంట్లో పటం పటంలో ఉన్నారు అనుకుంటున్నారు ఈ పటాలు ఈ గుళ్ళు ఇవన్నీ కూడా మన ప్రారంభ స్థితిలో ఉన్నవేనండి సరే భగవంతుని యొక్క వాస్తవ స్వరూపం మనం తెలుసుకోవాలండి ఈస్ నాట్ లిమిటెడ్ అని పదే పదే చెప్తున్నాను భగవంతుడు ఇప్పుడు మనం ఎట్లా ఒక చిన్న పరిమితమైనటువంటి ఆకారం కలిగి ఉన్నామో అట్లా కలి ఉండలేదండది సార్ అన్ని దేహాలు వారినండి బ్రహ్మాండంలో అణు కూడా వ్యాపించి ఉన్నారండి నిరాకార నిర్గుణ పరబ్రహ్మాలు ఒక వస్తువు ఒక చిన్న అణువు కూడా వారు లేకుండా లేదండది పుష్పమాల గానీ మనరతమాల్లో కానీ దారం వలె వ్యాపించినారు దారం లేని పుష్పం దారం లేని మణి ఉండదండదు సార్ అన్ని మణుల్లో కూడా కనుక స్త్రీలు కానీ పురుషులు కానీ రాక్షసులు కాని దేవతలు కానీ జంతువులు కానీ క్రిమికేటిగా ఇవన్నీ కూడా పుష్పాలండి ఈ పుష్పముల్లో దారం వలె వ్యాపించి బ్రహ్మసూత్రం ఆ దైవం వ్యాపించిన్నారు ఇంకా దేవుడు లేని చోట ఎక్కడ చెప్పండి మరి పాపం ఎందుకు చేస్తున్నాడు వాడు చెప్పండి ఒక పాపం చేసినాడంటే దైవం మీద అవిశ్వాసం అర్థమైందండి వాడు పాపం దేవుడి మీద గనక విశ్వాసం ఉంటే హౌ కెన్ సిన్ వెన్ దెర్ ఈస్ గాడ్ బై హిస్ సైడ్ హౌ కెన్ సిన్ విట్స్గా చూస్తున్నాడండి అందరి యొక్క హృదయంలో సర్వధి సాక్షిభూతం సర్వధిక్షిభూతం అందరి యొక్క హృదయంలో బుద్ధులను జాగ్రత్తగా చూస్తున్నాడండి సాక్షిభూతంగా మరి పాపం ఎట్లా చేయగలరు చుట్టు ఒక చిన్న దృష్టాంతం చెప్పి నేను గీతలో ప్రవేశిస్తున్నాను ఒక ఆశ్రమంలో గురువు గారు ఉన్నారండి పది మంది శిష్యులు ఉన్నారండి నెల రోజుల నుంచి ఒకే బోధ అండి ఒకే బోధ పది మందిని కూర్చోబెట్టి కంఠస్రోత్తో చెప్తున్నాడండి నాయనలారా భగవంతుడు సర్వవ్యాపి బ్రహ్మాండమంతా వ్యాపించున్నారో వారు లేని చోటు లేదు అణు అణువులో వ్యాపించున్నారనే బోధ నెల చెప్పాడండి ఎవరు గురువు గారు మంది శిష్యులు బాగా విన్నారు నెల రోజులు తర్వాత ఎగ్జామినేషన్ పరీక్ష పెట్టాలనుకున్నాడండి నేను చెప్పిన బోధ జీర్ణమైందా వీళ్ళు నాయనలారా మీకంతా వంట పట్టిందా మీ చెప్పింది బాగా అనుభవానికి వచ్చిందా తెలిసిందా భగవంతుని స్వరూపం ఉంటే అందరూ బాగా చెప్పింది రిప్లై ఇచ్చేసారు మాకు బాగా తెలిసింది దైవ స్వరూపం అని పరీక్ష చేస్తాను జాగ్రత్త అని పది అరటి పళ్ళు చెప్పించాడండి పది చెప్పించి పది మంది శిష్యులకి ఒక్కొక్క అరటి ఇచ్చాడండి ఎవరు గురువుగారు ప్రశ్న క్వశ్చన్ ఏమిటి చూసినా ఇది పరీక్ష ఈ అరటి మీ ఇళ్ళకి తీసుకోండి మీ మీ తీసుకోండి అరటి పండు లేకుండా తినండి మళ్ళీ సాయం ఇది పొద్దున్న చెప్పాడండి ఈ విషయం సాయంత్రం మళ్ళీ తిరిగి రండి అందరూ మీ ఇండ్లకు వెళ్ళండి ఎవరు చూడకుండా తినాలి అదండి క్వశ్చన్ పది మంది వారు వారు ఇళ్లకు మొదటి శిష్యుడు వారి ఇంటికి గురువుగారి ప్రశ్న ఏమిటి ఎవరు చూడకుండా తినమన్నారు కదా ఇంట్లో అందరూ ఉన్నారే చూస్తుంటే ఎట్లా ఒక గదిలో దూరాడండి దూరి తలుపు వేసేశాడు అలిఘర్ తాళం వేశాడు ఎవరు రాకుండా ఎవరు లేరు గురువుగారి ప్రశ్న సాల్వ్ చేయాలి అని చెప్పి పండుగ తినేసాడండి అరటి ఎవరు చూడకుండా తినమన్నాడు కదా ఇక రెండవ శిష్యుడు ఇంకా కొంచెం బెత్తిడి తెలివి ఎక్కువ ఉందండి వారికి వాడు వాడి ఇంట్లోకి వెళ్ళి ఏమండి గదిలో తలుపు వేసి తినబోతుంటే చీమలు కనిపించాయండి చీమలు ఉరి ఉరి చీమలు చూస్తుంటే నేనెట్ట తినేది ఎవరు చూడకుండా తినమన్నాడు కదా మరి తడిగుండ తెచ్చి చీమలన్నిటిని అద్దీ బయట పారేశాడండి వాడు ఎవ్వరు లేరు అని చెప్పి స్వాహా తినేశాడు మూడవ శిష్యుడు ఇంకా కొంచెం తెలియగలవాడు ఈ నేల మీద ఎవడో ఒకటి చూస్తూనే ఉంటాడని కొండెక్కాడండి వాడు ఎక్కి అక్కడ పక్షులు గిక్షులు ఉంటే అన్నింటి తరివేశాడు ఎవరు చూడకూడదుగా తరివేసి స్వాహా తినేశాడు వాడు నాలుగవ శిష్యుడు ఇంకా కొంచెం తెలియ నీళ్ళలో దిగాదండి ఎందుకంటే బయట ఎవడో ఒకటి చూస్తూనే ఉంటాడు నీళ్ళలో దిగి ముక్కు మోసుకుని అరటిపండు వచ్చి తినేసాడండి వాడు ఈ విధంగా అందరు శిష్యులు ఏ వారు అరటి పండు ఎవరు చూడకుండా అయితే సాయంత్రం వచ్చేసారండి అందరూ పది మంది నిలబడ్డారు నా ఇలా క్వశ్చన్ ఆన్సర్ చేశారు బ్రహ్మాండంగా ఆన్సర్ చేశారు అందరూ నువ్వెక్కడ తిన్నావు నువ్వెక్కడ తిన్నావు ఎవరు చూడలేదు స్వామి అధికర్త వేసినాను స్వామి చీమలు కూడా చూడలేదు స్వామి పక్షులు చూడలేదు ఈ విధంగా ఏమన్నా చేపలు కూడా చూడకుండా నీళ్ళు ఈ విధంగా ఒక్కొక్కరు చెప్తుంటే లాస్ట్ వాడు శిష్యుడు అండి పండు తినకుండా చేత్తో తెచ్చాడండి వాడు చేతితో పట్టుకు తెచ్చాడు వాడు క్వశ్చన్ ఆన్సర్స్ ఏమిటి ఇట్లా చేసామేంటి ఎవరు చూడకుండా పండు తినమంటే ఎందుకు తినకుండా నువ్వు వచ్చినావు అంటే నెల రోజుల నుంచి కంఠస్రోత్సతో మీరు చెప్తున్నారు భగవంతుడు అంతటా వ్యాపించున్నాడని అణు అణువులో ఉన్నాడని చెప్తున్నారే మరి దేవుడు చూస్తుంటే నేను తినేది అన్నాడండి వాట దేవుడు చూస్తుంటే నేను అట్టా తి అంత తెచ్చాను పండు అన్నాడండి వాటి అప్పుడు గురువు గారు వీడు ఒక్కడు నా బోధ జీర్ణం చేసుకున్నాడు మీ తొమ్మిది మంది అరటి కోసం పుట్టారా మీరంతా మోక్షం కోసం కాదు చూడండి ఎంత చక్కగా సాల్వ్ చేసినాడో వీడు కనుక పాపం పాపం ఎట్లా చేస్తాడు వాడు చెప్పండి పోలీసు వాడు పక్కన ఉంటే ఎవడైనా దొంగతనం చేస్తాడా చెప్పండి అదేవిధంగా సాక్షిభూతుడైనటువంటి పరమాత్మ ఈ రికార్డు చేసుకుంటూ ఉంటే పాపం చేయగలడు కాబట్టి నిజంగా దైవ విశ్వాసం గలవాడు పాపంలో ఏలు పెట్టనే పెట్టాడండి హీ కెనాట్ కమిట్ సిన్ సోరీ ఎందుకంటే గాడ్ ఈజ్ బై మై సైడ్ అది కనుక కేవలం దే గు దేవుడు ఉన్నాడని అనుకోబాకండి హీఈస్ నాట్ ఓన్లీ ఇన్ ది టెంపుల్ బట్ అవుట్ సైడ్ ఆల్సో హీఈ్ ఆల్ పర్వేడి అని శ్రీకృష్ణ పరమాత్మ అక్షర పరబ్రహ్మయోగాన్ని మొదలు పెడుతున్నారండి ఈ అధ్యాయంలో ఉన్న విశేషం ఏమిటంటే మొట్టమొదటి కృష్ణుడు చెప్పలేదను శిష్యుడైనటువంటి అర్జునుడికి తీవ్రమైన ఉత్సాహం కలిగిపోయిందండి జిజ్ఞాస అంటే ఇంక్విజిటివ్నెస్ టు నో హూఈస్ గాడ్ దేవుడు ఎవరో తెలుసుకోవాలనే క్యూరియాసిటీ ఎక్కువగా ఉందండి ఎవరికి అర్జునుడి గారికి అందువల్ల గురు అయినటువంటి కృష్ణుడిని ప్రశ్నలు అడుగుతున్నాడు సామాన్యంగా ఒక శిష్యుడికి ఏదైనా జిజ్ఞాస కలిగితే ఒక ప్రశ్న అడుగుతాడు ఇంకా కొంచెం తీవ్రమైన అభిలాష కలిగితే రెండు అడుగుతాడు కానీ అర్జునుడికి ఎంత తీవ్రమైనటువంటి అభిలాష ఉన్నదంటే భగవంతుని తెలుసుకోవాలని ఏడు ప్రశ్నలు అడిగాడండి ఒక్కసారి ఏడు ప్రశ్నలు సెవెన్ క్వశ్చన్స్ ఎట్ రా అది ఆ క్వశ్చన్స్ అన్నింటినీ అన్నిటికీ శ్రీకృష్ణ పరమాత్మ సమాధానం చెప్తారు కానీ అన్ని రిప్లైస్ విచారణ చేయడానికి ఇక్కడ అవకాశం చాలా తక్కువగా ఉంది మొదటి ప్రశ్న చివరి ప్రశ్న ఈ ఏడు ప్రశ్నల ఫస్ట్ క్వశ్చన్ అండ్ లాస్ట్ క్వశ్చన్ చాలా అద్భుతంగా ఉంటాయి వాటిని గురించి మనం విచారణ చేస్తాం మొట్టమొదటి ప్రశ్న అర్థమైందండి సామాన్యంగా గురు శిష్యులు అక్కడక్కడ ఉంటారండి గురువు గారి యొక్క క్వాలిఫికేషన్ ఏమిటో తెలుసండి అనుభూతి అది ఎక్స్పీరియన్స్ ఈజ్ ది క్వాలిఫికేషన్ ఆఫ్ ది మాస్టర్ వారు విషయములు చక్కగా అనుభవంలోకి తీసుకొచ్చి దాని శిష్యునికి చెప్తుండాలి అది గురువు యొక్క ఇది శిష్యుని యొక్క క్వాలిఫికేషన్ ఏమిటి తెలుసు గురువు చెప్పింది చక్కగా గ్రహించటం గ్రహించింది ఆచరణలో పెట్టడం గ్రహణ శక్తి ధారణాశక్తి రెండు ఉండాలి శిష్యుడికి ఈ రెండు కనుక లేకపోతే శిష్యుడికి గురువు కష్టపడి చెప్పినప్పుడు నేను వృధా అయిపోతుందండి సరే బధిర శంఖారావం అర్థమైందండి బధిర అంటే ఏమిటి చెవిటివాడు చెవిటివాడి దగ్గర ఒక ఆయన శంఖం ఊదేట శంఖం ఊతే వాడు అడుగుతున్నాడు ఏమయ్యా ఎముకను ఎందుకు కోరుకుతావు అని అడిగాటండి వాడు శంఖం అని వాడికి పిలిస్తేగా వాడికి వినిపించదండి శబ్దం అంచేత అదేవిధంగా బధిర శంఖారావం కష్టపడి గురువు గారు చెప్పారు కానీ హృదయంలో ప్రవేశిస్తాయి క్వాలిఫికేషన్ లేదు అర్హత లేదండి అది కనుక వివేకం అనేటువంటిది వైరాగ్యం అనేది శిష్యునికి ప్రథమ లక్షణం తీవ్రమైనటువంటి వైరాగ్యం ఈ ప్రాపంచిక వస్తువుల మీద విరాగం కలగాలి రెండవది దేవుణ్ణి తెలుసుకోవాలనే తీవ్రమైనటువంటి అపేక్ష కలగాలి ఈ రెండు కంబైన్ అయినప్పుడు శిష్యునికండి అద్భుతమైనటువంటి క్వాలిఫికేషన్స్ వస్తాయండి ఇప్పుడు అర్జునుడు అటువంటి వారండి తీవ్రమైనటువంటి వైరాగ్యం వారికి మొదట్లోనే కలిగింది ఏమండి మీకట్ట తెలుస్తుంది అడుగుతారేమో వారు మొదట అధ్యాయంలో ఏం చెప్పారు చూడండి కృష్ణ నాకు రాజ్యం వద్దు నువ్వు విజయం వద్దు భోగాల ఇదండి వైరాగ్యం ప్రపంచాన్ని అంతా తృణీకరించాడు వారి మనస్సు ఎక్కడికి పోతుంది చెప్పండి బహిర్ముఖంగా పోకపోతే ఇంకో ఒక్కటేనండి సైడ్ ఏమిటి అంతర్ముఖం అందువల్ల అర్జునుడి గారికి చక్కనే అర్హత ఉన్నది కృష్ణుడు గారికి అర్హత దాని విషయం ఇంకా అనుకోవాల్సిన పర్లేదు ఎందుకంటే అవతార మూర్తి డామినే పుట్టి అంటే డామినేషన్ సర్వజ్ఞుడు సర్వశక్తి మాస్టర్ గారు దొరికారు ఎవరు ఉపాధ్యాయుడు ఇక శిష్యుడు వారి అర్హతలన్నీ మీకు ఇప్పుడే చెప్పినాను వారికి తీవ్రమైన వైరాగ్యము వివేకము ఈ వివేకం చాలా ముఖ్యమండి నేను అప్పుడప్పుడు చెప్తుంటాను డిస్క్రిమినేషన్ ఏది మంచిది ఏది చెడ్డది డిఫరెన్షియేట్ చేసేటువంటి తెలివి అది చాలా ముఖ్యమండి కామన్ సెన్స్ అంటారు ఇంగ్లీష్లో అది లేకపోతేనండి గురువు చెప్పింది చక్కగా గ్రహించటానికి వీలు పడదండది ఒక ఆశ్రమంలోనండి గురువు గారు ఉన్నారండి అక్కడ కొత్తగా ఒక శిష్యుడు ఎవరో ఒక ఆయన శిష్యుడో ఎవడో వచ్చాడండి వచ్చి స్వామి నేను చాలా పుస్తకాలు చదివాను ఆధ్యాత్మిక గ్రంథాలు ఏ పుస్తకం చూసినా ప్రాణాయామం ప్రాణాయామం అని చెప్పి నాకేం అంతు అర్థం కావటం లేదు మహానుభావుల దగ్గర నేర్చుకోవాలని చెప్పి వచ్చాను ప్రాణాయామం దయచేసి బోధించండి అన్నాడు గురువు అన్నారు నాయన అంటే శ్వాసకి సంబంధించింది ఏ లంగ్స్ నేను చెప్పినట్టు కనుక నువ్వు చేయకపోతే నీ లంగ్స్ చెడితే నా మీద అప్రతిష్ఠ వస్తుంది అది అంచేత నువ్వు నేను చెప్పినట్టు చేస్తావో లేదు నువ్వు ఎవరు కొత్తవాడో నాకు తెలియదు ఈ ప్రాణాయం అనేది అందరికీ బోధించకూడదు మరి నీ విషయం నాకు పరిచయం లేదు కాబట్టి నేను చెప్పను అన్నాడండి ఎవరు గురుగా వీడన్నాడు స్వామి అటువంటిది ఏమనుకోబో అకండి మీరు ఏ విధంగా చెప్తే తూచా తప్పకుండా ఆ విధంగా నేను ఆచరిస్తాను దయచేసి బోధించండి నమ్మండి నన్ను అన్నాడండి గురువు కొంత విశ్వాసం కలిగింది వాడి మీద రావయ్య కూర్చో ఎదురుగుండో కూర్చో అన్నాడు గురువు ఏం చెప్ప ప్రాణాయామం చెప్పమన్నాడు కదండి ప్రాణాయామం బోధిస్తున్నాడు ముక్కు పట్టుకో అన్నాడండి ఎవరు గురువు వెంటనే శిష్యుడికి ఒక సందేహం వచ్చిందండి ముక్కు పట్టుకో అంటే ఎవరి ముక్కు ఇక్కడ రెండు ముక్కులు ఉన్నాయి గురువు గారి ముక్కుంది నా ముక్కుంది మరి ఇదే పట్టుకోవాలి మరి ముక్కు పట్టుకోని జనరల్ గా చెప్పేశాడు ఆయన ఆలోచిస్తున్నాడు ఆలో అనవసరంగా నా ముక్కు ఎందుకు చెడగొట్టని గురువు ముక్కు పట్టాడండి వాడు గురువు వదులు వదులు అన్నాడండి వాడు అనుకున్నాడు నేను వదులుగా బట్టానేమో అని బిర్రుగా తిప్పాడండి వాడు ఆ దెబ్బతో గురువు లేచి పారిపోయినాడు పారిపోయినాడు పరమానంద శిష్యుడు పరమానంద శిష్యుడు ఇటువంటి వాళ్ళ శిష్యులు ఉంటే బుర్ర లేకపోతే కామన్ సెన్స్ లేకపోతే ఎంత బాధ చెప్పండి గురువు గారికి కానీ ఇక్కడ గురు శిష్యుల యొక్క కాంబినేషన్ ఎంత అద్భుతంగా ఉందంటే అను అవతారమూర్తి అయినటువంటి గురువు అర్హత కలిగినటువంటి శిష్యుడు గారు నరనారాయణుల యొక్క కాంబినేషన్ అండి సార్ కనుక వారిద్దరు యొక్క కాంబినేషన్లో మన పంట పండిందండి మధ్యలో అద్భుతమైనటువంటి బోధ లోకానికి అంత వెదజల్లేసినారు ముముక్షులందరూ తరించడానికి తీవ్రమైనటువంటి భక్తితో అర్జునుడికి ఎంత తీవ్రమైనటువంటి భక్తి ఉన్నదో శ్రీకృష్ణ పరమాత్మ అంత ఉత్సాహంగా చెప్తున్నారండి ఇప్పుడు అర్జునుడు మొదటి ప్రశ్న కిం తద్ బ్రహ్మకి అధ్యాత్మం కిం కర్మ పురుషోత్తమ అది భూతం కిముచ్యతే విధంగా ఏడు ప్రశ్నలు అడుగుతారు లాస్ట్ అండి ప్రయాణకాలే కథం జ్ఞే చూడు అద్భుతమైన ప్రశ్న మొదటిది చివరిది విచారం చేస్తాం సమయం లేదు కాబట్టి మొదటి ప్రశ్న ఏమిటి బ్రహ్మ ప్రశ్న దేవుడు అంటే ఎవరో చెప్పండి హూ ఈస్ గాడ్ దేవుడు అంటే అందరికీ సరైనటువంటి పరిచయం లేదండి అది ఏదో ఒక స్వరూపం అని చెప్పి అనుకుంటారు కానీ కృష్ణ పరమాత్మ దానికి రిప్లై చూడండి ఎంత గంభీరంగా చెప్పినారు అక్షరం ఫినిష్ అంతే ఒక్కటేనండి రిప్లైగా చెప్పలేదు అక్షరం బ్రహ్మ పరమం అర్జును ప్రశ్న చెప్పండి దేవుడు అంటే ఎవరు కృష్ణుడు ఏం చెప్పినారు అక్షరం అక్షరం అంటే నశించేది అక్షరం అంటే పర్మనెంట్ అది ప్రపంచంలో అనేకమైన వస్తువులు ఉన్నాయి కానీ కాలగర్భంలో అన్నీ కూడా నాశనం అయిపోతున్నాయి ఒక్క వస్తువు మాత్రం ఉన్నది దాని పేరు ఎగ్జిస్టెన్స్ సత్ సత్తచిత్ ఆనందం ఎగ్జిస్టెన్స్ నాలెడ్జ్ అండ్ బ్లిస్ ఇది సచ్చిదానందం ఇది మాత్రం శాశ్వతం అదే భగవంతుని యొక్క స్వరూపం ఎంత చక్కగా చెప్తుంది కనుక ఈ విషయం తెలిసిన వాడు ఇంకా సచ్చిదానందం బ్రహ్మాండం అంతా వ్యాపించి నాశరహితమైనటువంటి వస్తువు విషయం తెలిసినప్పుడు ఇంకా ఒక ప్రాణిని ఎట్లా బాధ చేస్తాడు చెప్పండి ప్రాణిని వాడు వేరుగా లేదండి విశ్వరూపంలో వారు కూడా ఒక అవయవం వారు కూడా ఒక అంగం మరి ప్రేమ దయ కరుణ పొంగి పొరుతుందని ఈ విషయం గనక జీర్ణమైతే భగవంతుడు ఆచరహితుడు సర్వవ్యాపకుడు అనేటువంటి విషయం గనక చక్కగా తెలిస్తే ఇక ఏ ప్రాణికి మానవుడు బాధ చేయడం అది చాలు కనుక శ్రీకృష్ణ పరమాత్మ ఇంత జనరల్గా చెప్పేసినాడు చూడండి అక్షరం బ్రహ్మ పరమం చూ స్వరూపం తెలుసుకుంటే ఏం ప్రయోజనం మీరు అనుకోవచ్చు సర్వత్ర వ్యాపించున్నాడు అని చెప్పి తెలిసినప్పుడు చూడండి ఈ మొరాలిటీ చాలా అద్భుతం క్యారెక్టర్ బిల్డింగ్ ఇది చాలా చక్కగా వారికి కలుగుతుందండి అది అందుచేత ప్రేమ దయ కరుణ పరోపకారం దాన ధర్మం ఇవన్నీ కూడా విరివిగా చేస్తాడండి ఎందుకంటే వారికి చేసిన ఉపకారం భగవంతునికి చేసినట్టే చూచానా నరుడికి చేసిన ఉపకారం నారాయణుడికి చేసినట్టే అని చెప్పి అనుకుంటాడు ఇప్పుడు చూడండి బీదవాడు బీదవాడు అని చెప్పి అనుకోడు దరిద్ర నారాయణుడు చూడండి దరిద్ర నారాయణుడు అని చెప్పి వారికి ఒక ముద్దాన్నం పెడతాడు దైవభావంతో చేస్తాడు కనుక విశ్వవంతైన భగవంతుని యొక్క స్వరూపం అని చెప్పి తెలిసినప్పుడు ఇక జీవితం అంతా పర్ఫెక్ట్గా ఉంటుంది అన్నది ఏ విధమైనటువంటి పాపం లవలేషం కూడా దాంట్లో ఉండదు అన్నది కనుక శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినటువంటి ఆ భావాన్ని నిత్య జీవితంలో మనం ఆచరణలో ఇంప్లిమెంటేషన్ ఇన్ అవర్ ఎవ్రీడే లైఫ్ అది నిత్య జీవితంలో దాన్ని వ్యవహారంలో తీసుకురావడానికి ప్రయత్నం చేయాలన్నది అప్పుడు మాత్రమే శాంతి సుఖము ఆనందము మానవుడికి కలుగుతాయి అది లేకపోతేనండి వాడు వేరు వీడు వేరు ఆ జాతి వేరు ఈ జాతి వేరు ఆ కులం వేరు ఈ కులం వేరు గోడలు గోడలు కట్టుకుని జన్లు బాధపడుతున్నారండి ఇప్పుడు చూడండి ఈ దుఃఖానికి ఈ వైరానికి ఈ ద్వేషానికి కారణం ఏమిటండి రవీంద్రనాథ్ ట్యాగోర్ వారి పేరు మీరు వినుంటారు నోబెల్ ప్రైజ్ వచ్చిందండి మన భారతదేశంలో ఇంతవరకు ఇద్దరికి వచ్చిందండి నోబెల్ ప్రైజ్ ఈ ట్యాగోర్ గారికి సాహిత్యంలో వచ్చింది సివి రామన్ అని వారికి కెమిస్ట్రీ రసాయన శాస్త్రంలో వారికి వచ్చిందండి ఈ ట్యాగోర్ గారికి ఎందుకు వచ్చిందంటే నోబెల్ ప్రైజ్ వారు ఒక అమూల్యమైన గ్రంథం రాసినారండి దాని పేరు గీతాంజలి చూడండి గీతాంజలి అది ఎంత అద్భుతంగా ఉందంటే దాంట్లో ఒక విషయం దేవుని గురించి వర్ణిస్తున్నాడు ఎవరు ట్యాగూర్ గారు చూ భగవంతుని యొక్క అయితే అయితే ఇంగ్లీష్లో ఉంది తెలుగులో చెప్తాను ఇంగ్లీష్లో కూడా చెప్తాను వితౌట్ ఫియర్ భగవంతుని యొక్క స్థానంలో ఎట్లా ఉంటుంది అంటే భయమే లేదండి ఎందుకు భయం ఎప్పుడు వస్తుంది చూసిన ద్వితీయ భయం భవతి అంటాడు ఉపనిషద్దు రెండవ వస్తువు భయం కలుగుతుంది అక్కడ రెండవ వస్తువు ఎక్కడ సత్ సత్త అంటే ఒకటే సత్త కంటే వేరు ఏదన్నా వస్తుంటే అసత్ అసత్ అంటే లేని దాంతో సమానం దేర్ ఫార్ వస్తువు అద్వైతం అక్కడ చూడండి ఎక్కడ మనస్సు చిన్న చిన్న గోడలు కట్టుకుని నాశనం కాలేదు అని నడుచు డొమెస్టిక్ వాల్స్ అంటే ఈ చిన్న చిన్న గోడలు చూడండి ఈ భిన్నత్వం ఇది వేరు అది వేరు అనేటువంటిది కట్టుకుని నాశనం అయిపోతున్నారు జన్లు చూడండి భేదం వారి మీద ద్వేషం వీడి మీద వైరం వీడి మీద ఎందుకు గోడలు కట్టుకున్నారు మనిషికి మనిషికి మధ్య గోడ ఉంటే ఇంకెట్లా చెప్పండి కనుక పరమాత్మ యొక్క స్వరూపం ఎటువంటిది అంటే వేర్ ది మైండ్ హ్యాస్ నాట్ బీన్ బ్రోకెన్ అప్ ఇంటు ఫ్రాగ్మెంట్స్ బై నారో డొమెస్టిక్ వాల్స్ వేర్ ఆర్ ది క్లియర్ స్ట్రీమ్ ఆఫ్ రీజన్ హ్యాస్ నాట్ లాస్ట్ ఇట్స్ వే ఇన్ డ్రీరీ డిజర్ట్ స్టాండ్ ఆఫ్ దాబిట్ Into that heaven of freedom, O Father, let my country awake. At one, divya-ma-yini-twenty, daivasthana-n-loki-mana, jesu-ilu praveshintsug-a-kha, and that's one. Let my country awake, and that's one. The definition of definition was written. Chinna-chinna viśyalakade, saṅkuchita-maina-bhāvāna-chappalai-dhande. Viśala-ma-yini-twenty-bhāv, aze Shri Krishna-barmātmikati-chapta-nārshu. Aksharaṁ brahmaparamam, చూడండి మొదటి క్వశ్చన్ సాల్వ్ అయిపోయింది ఇక చూడండి భగవంతుడు చిన్న లిమిటెడ్ అని చెప్పి మనం ఎప్పుడు అనుకోకుండా ఏమండి ఎప్పుడు ధ్యానం చేసినప్పటికీ బ్రహ్మాండమంతా వ్యాపించున్నాడు అనేటువంటి భావన మన మనస్సులోకి రావాల్సిగా అది వ్యవహారంలో కూడా ఉండాలండి సార్ వ్యవహారంలో ఈ భేదం ఇవన్నీ చూసినావంటే అన్ని అవకతవకలుగా ఉంటుంది నిష్కామ కర్మం చేయడానికే మహా కష్టం అండి సార్ భేదం అనేటువంటిది లేకుండా చూడండి అభేదర్శనం మోక్ష సంసారో భేద దర్శనం శంకరాచార్యులు వేదాంత డిమో వేదాంతిండి అనే పుస్తకంలోనండి అభేదర్శనం మోక్ష దర్శనం భిన్నత్వంకే వాడి మీద ద్వేషము వాడి మీద అపకారము ఇవన్నీ కలుగుతాయి అన్నది సర్వాణి భూతాన్ని ఆత్మైవాన కోశ్యత బ్రహ్మాండమంతా ఒకటే వస్తువు తెలిసిన వాడికి కోపం ఎక్కడా అసూ ఎక్కడా అని చెప్పి ఈశావాస్యోపనిషత్కారుడు చక్కగా ప్రశ్న వేశాడు కనుక ఇప్పుడు మొదటి ప్రశ్న సాల్వ్ అయిపోయింది ఇక రెండవ ప్రశ్న ఏమిటి చెప్పండి ప్రయాణ కాలేచ కథం జ్ఞేయోత్మవి అర్జునుడు అడుగుతున్నాడు ప్రయాణం ఈ పదం ఎంత చక్కగా ఉందో చూడండి సామాన్యంగా ప్రయాణం అంటే ఏమిటి చెప్పండి బస్సు ప్రయాణం రైలు ప్రయాణం విమాన ప్రయాణం ఇట్లా పోతుంటారు కదా ఆ ప్రయాణం పోయేటప్పుడు ఏం చేస్తారు కొంచెం చెప్పండి ఏం చేస్తారు తెలిసిన ప్రయాణానికి ముందుగానే సామానంతా సర్దుకుంటారు కదండి ఎప్పుడో మధ్యాహ్నం రైలు బయలుదేరుతుందంటే పొద్దున్నే వాడు సామాన్ సర్దుకుంటాడు రేపు ప్రయాణం అయితే ఈ రోజే ఏం తీసుకుపోవాలనో ఎంత అని చెప్పి అన్ని చూసుకుంటూ ఉంటాడు చూచారా ప్రయాణం యొక్క లక్షణం ఏమిటంటే ప్రయాణానికి ముందుగా హీ విల్ బీ ప్రిపేర్డ్ అదేవిధంగా దీర్ఘ ప్రయాణం ఒకటి ఉన్నదండి ఆ విషయం అందరూ మర్చిపోతున్నారండి ఈ ప్రయాణ విషయం కంప్లీట్గా మర్చిపోతున్నారు ఇక ప్రయాణం అనేది లేదు ఎల్లప్పుడూ ఇక్కడే పర్మనెంట్ ఐ ఆమ్ పర్మనెంట్ మై బాడీ ఈజ్ పర్మనెంట్ మై వైఫ్ ఈజ్ పర్మనెంట్ మై చిల్డ్రన్ ఆర్ పర్మనెంట్ ఈ విధంగానండి అజ్ఞానం చేత మానవుడు శాశ్వతంగా ఈ శరీరంతో ఉంటా ఎంతకాలం అంటాడు చెప్పండి చెప్పండి మీరే చెప్పండి నూరేళ్ళు నూరేళ్ళు అని చెప్తారే కానీ ఇప్పుడు నూరెక్కడున్నారండి మన భారతదేశంలో యావరేజ్ వయసు చూస్తే చాలా తక్కువండి ఇంకా రష్యాలు ఏదో కొంచెం ఎక్కువ బతుకుతున్నారు కానీ భారతదేశంలో చాలా తక్కువండి ఇది కానీ శతమానం భవతి ఆశీర్వాదాలు చేస్తుంటారు అక్షంతలు వేసి పురోహితులు పెళ్ళిళ్ళు కానీ అయ్యా నూరేళ్ళు బతుకు పెళ్ళికొడక అంటాడు ఎంత బతుకుతాడు దేవుడి కరికే చూసి శతమానం భవ భర్చు హరి విషయం తీసుకుని ఏమండి నూరేళ్ళ సరే టేక్ ఇట్ గ్రాంట్ ఫర్ గ్రాంట్ మీరు నూరేళ్ళని చెప్పి అనుకోండి ఎంత టైం మనకి ధ్యానం చేయడానికి వస్తుందో నేను మ్యాథమెటికల్గా చెప్తాను అన్నాడు ఎవరు భర్చుహరి విచారించుకోండి మ్యాథమెటికల్గా లాజికల్గా విచారణ చేస్తున్నాడు సపోజ్ అంటారు ఒకవేళ మనకి నూరు సంవత్సరాల వయస్సు ఉంటే అంటాడు ఉంటే ఇఫ్ అంట ఉంటే ఏమవుతుందో తెలుసిన ఎంత టైం ధ్యానం చేయవచ్చును అని బాగా లెక్క గడుతున్నాడు ఆయుర్ వర్షశతం రుణాం పరిమితం రాత్రం నూరేళ్లు ఆయుర్దాయం అనుకుంటే యాభై ఏళ్ళు నిద్రలో తీసేయండి అన్నాడండి నిద్ర మీరు రాత్రి నిద్రపోండి పగలు నిద్రపోండి నిద్ర అంతా కలిపితే హాస్టల్ లైఫ్ ఇస్ గాన్ చూడండి నిద్ర మత్తు జడ స్థితిలో చూడండి అంతే కదండి ఎంతసేపు నిద్రపోతున్నాడు పగలు ఎంతసేపు నిద్రపోతున్నాడు ఇవన్నీ కలుపుకుంటే నిద్రలో సగం జీవితం తీసేయమన్నాడు అండి మ్యాథమెటికల్గా చూడు రాత్రము తదర్థం గతం యాభై ఏళ్ళు తీసేయండి ఉంటే యాభై ఏడు ప్లీజ్ మైనస్ ఇంకెంత మిగిలింది యాభై ఆహా ధ్యానం చేసుకోవచ్చు కదా అంటే కాదు కాదు అంటున్నాడు బాలత్వ వృద్ధత్వో బాల్యకాలం పన్నెండున్నర సంవత్సరం తీసేయండి బాల్యకాలంలో ఏముడు పుణ్యమా పురుషార్థం అండి గోలికాయలు బొంగరాలు గాలిపటాలు ఇవే తప్ప ఇంకేముందండి వాడికి బాల్యకాలంలో చూడండి బాలస్తావ క్రీడాసక్త ఈ ఆటపాటల్లోనే వాడు కాలం గడుపుతాడు కాబట్టి ఆ టైం అంతా వృధా పన్నెండున్నర సంవత్సరం ప్లీజ్ డెమినిష్ అన్నాడు యాభై దక్కింది మనకి యాభై ఏళ్ళు బాల్యకాలంలో తీసేయమన్నాడు పోతే వృద్ధత్వయోహం ముసలితనం ముసలితనంలో పన్నెండున్నర సంవత్సరం తీసేయమన్నాడు ఎందుకో తెలుసిన జ్ఞాపక శక్తి ఉండదు నడవటానికి శక్తి ఉండదు ఇంద్రియములన్నీ క్షీణించిపోతాయి ఆ టైంలో వీడు ఏమిటండి పుణ్యమా పురుషార్థం ఏం చదువుతాడు గీత చదువు అంటే వాడికి ఏదైనా చెప్పండి జ్ఞాపక శక్తే లేకపోయి చెప్పింది వినటానికి లేకపోయి ఇటువంటి ఉపన్యాసాలు జరిగితే పాపం చెముడు ఏ వినలేడు ఈ విధంగా అన్ని హ్యాండిక్యాప్స్ అండి ఎవరికి అది మా ఆశ్రమం నుంచి వేదాంత భేరి అని ఒక మాసపత్రిక వెలువడుతూ ఉంటుందండి అనుష్ఠానం ఇంతసేపటికి మేము ప్రాక్టికల్ కోర్సులోనే జాగ్రత్తగా చూస్తుంటాం హౌ టు ప్రొసీడ్ హౌ టు కాంకర్ ది మైండ్ హౌ టు కాంకర్ ది సెన్సెస్ ఇటువంటి టాపిక్సే ఎక్కువగా ఉంటాయి కాబట్టి అనుష్ఠానమును బోధించు ఆధ్యాత్మిక మాసభర్త దాంట్లో మేము అప్పుడప్పుడు పాఠకులకి ప్రశ్నలు ఇస్తుంటాం ప్రశ్నలు పాఠకులు చక్కగా సమాధానం చెప్తుంటారు ఒకనాడు ప్రశ్న ఇచ్చినాం ఒక నెలలో ఏంటంటే ఓ పాటకులారా బ్రహ్మదేవుడు ఒక ప్రాణిని సృష్టి చేశాడు ఆ ప్రాణి పుట్టిన కొద్ది కాలం మనకు నాలుగు కాళ్లతో నడుస్తుంది ఇంకా కొంచెం పెరిగితే రెండు కాళ్ళతో నడుస్తుంది ఇంకా కొంచెం పెరిగితే మూడు కాళ్ళతో నడుస్తుంది ఆ ప్రాణి ఏది అని ప్రశ్న చేసావండి మీరు బాగా ఆలోచించుకోండి ఆ ప్రాణి ఏదో పుట్టంగానే కొంతకాలానికి నాలుగు కాళ్ళతో నడుస్తుందండి ఎవరో చూసినా మనుష్యుడే మనుష్యుడు పుట్టినప్పుడు నాలుగు కాళ్ళతో పాకుతాడండి వాడు చూసాను నాలుగు ఏ రెండు చేతులు రెండు కాళ్ళతో పాకుతుంటాడు ఏ కొంత పెరిగిన తర్వాత రెండు కాళ్ళతో రివ్వున నడుస్తుంటాడు మంచి స్పీడ్తో ముసలివాడైన తర్వాత మూడవ కాలు వస్తుందండి అది కర్ర కర్ర అనేటువంటిది మూడవ చూడండి మూడు కాళ్ళ ముసలమ్మ అంటారు మూడు కాళ్ల ముసలివాడు అంటారు ఈ కర్ర పట్టుకుంటూ లేకపోతే కనుక వార్ధక్యంలో ఎన్ని బాధలు మీరే ఆలోచించండి కర్ర లేకపోతే నడవలేడని కనుక జీవితంలో ఈ వార్ధక్యం పెనుభూతం అని చెప్పి వర్ణిస్తుంటారు వార్ధక్యం రాకపోవడమే వాళ్ళు ఫినిష్ యువర్ వర్క్ ఫినిష్ యువర్ సాధన చూడండి ఎన్ని సాధనలు యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహారం ధారణ ధ్యాన సమాధి చూడండి ఎన్ని ఒక్కటైనా ఆచరించినారా చెప్పండి ఏ టైం అయిపోతున్నది ఇప్పటికే చాలా టైం వెళ్ళిపోయింది మీ జీవితంతో కొంచెం ఆలోచించుకోండి ఈ విధంగా క్షీణించకపోవడమే చూడండి వార్ధక్యంలో పన్నెండున్నర సంవత్సరం తీసేమన్నాడు బాల్యంలో పన్నెండున్నర కలపండి ట్వంటీ ఫైవ్ యాభై మనకి నిద్రలో పోతే యాభై దక్కిందండి యాభైలో పన్నెండున్నర బాల్యం పన్నెండున్నర ఎవర వార్ధక్యం తీసేస్తే ఇంకంత మిగిలింది చెప్పండి ఇంక ఇరవై ఐదు సంవత్సరాలు ధ్యానం చేయించిన అంటే కాదు కాదు అంటున్నాడు భర్తారి శేషం వ్యాధి అంటారు చూసి ఇక ఎంతకాలం జబ్బు వస్తుందో ఆ టైం అంతా తీసేయమన్నాడండి ఏమండి జబ్బులు కడుపు నొప్పిగా ఉంటే ధ్యానం చేస్తాడండి ఎవడైనా చెప్పండి కడుపు బాగా తిప్పుతుంది ఓం నమస్య శివుడు కనిపిస్తాడు కడుపు నొప్పి కనిపిస్తుంది చూడండి కనుక ఈ వ్యాధుల టైం అంతా తీసేయమన్నాడండి వ్యాధి వియోగ దుఃఖ సహితం వియోగ టైం తీసేయమన్నాడు వియోగం ఉంటే ఏమి తెలుసు ఇంట్లో అంతా ఆనందంగా ఉంటారండి అకస్మాత్తుగా ఎవడ చస్తాడు చచ్చేటప్పటికి అయ్యా చావటం అనేది ఒక సెకండ్ అండి ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో చస్తాడు కానీ పోయేవాడు అండి ఉండేవాళ్లను ఏడిపించిపోతూ ఉంటాడండి వాడు ఈ బతుకని ఇంటో వాళ్ళందరూ ఏడుస్తూనే ఉంటారు నెలలో నెలలో సంవత్సరాల పర్యంతం దుఃఖమేనండి చూడండి వాడు పోతూ పోతూ ఎంత వియోగ దుఃఖం తెచ్చిపెట్టాడో చూ వియోగ దుఃఖం అంటే ఏమి తెలుసండి అసలు ఆపత్తు పేరు ట్రబుల్ అంటాడు ప్రబుల్ దీని పేరు వరి అంటారండి ఇంగ్లీష్లో రెండు పదాలండి ప్రబుల్ అండి వరి ప్రభుల్ అంటే అసలు ఆపత్తు వరి అంటే దానివల్ల కలిగేటువంటి మనస్తాపం అది ఒకరోజు కాదండి ఓ రోజు తరబడి నాశనం చేస్తుందండి ఈ మధ్య ఒక ఆయన ఇంకొక ఆయన అడిగాడండి ఒక వాట్ ఈస్ మెండ్ బై వరి అన్నాడు ఇంగ్లీష్ లో వాడు ఎవడో తెలిసి అవతల వాడు బ్యాంకు కు అందువల్ల చెప్తున్నాడు వరి ఈ ఇంట్రెస్ట్ పెయిడ్ అవుట్ ట్రబుల్ బిఫోర్ ఇట్ ఈస్ డ్యూ అన్నాడండి అది బ్యాంకు భాషలో చెప్పాడు ట్రబుల్ అనే ఫిక్స్డ్ డిపాజిట్ మీద వచ్చే వడ్డీ పేరు వరి చూడండి అసలు ఆపత్తి ఎప్పుడో జరిగిపోతుంది వీడే ఏడుస్తూ చస్తుంటా టైం అంతా నాశనం దీని పేరు వియోగ దుఃఖం అన్నది చూ ఈ విధంగా వ్యాధుల వల్ల వియోగం వల్ల నానా చాలా టైం పోతుంది నాయన శేషం వ్యాధి ప్రాణినూరేళ్ళని చెప్పి ఎగరవాకండి ఎంత టైం అండి మనకు దొక్కేది కాబట్టి ఎంత ఏ మనకి లభించినా దాన్ని సద్వినియోగం చే హావ్ టు యూటిలైజ్ ది గోల్డెన్ ఆపర్చునిటీ చూ మానవత్వమే అసలు ఎంతో గొప్ప అండి అది ఆలోచించండి మనపు ఎదురుకుండా క్షీమలు చూస్తున్నాం దోమలు కుక్కలు గాడిదలు పక్షులు ఏమండి ఎంత బాధపడుతున్నాయి చూడండి మనకు చక్కగా బ్రెయిన్ ఇచ్చినాడు కామన్ సెన్స్ ఇచ్చినాడు ఏ వివేకం ఇచ్చినాడు హౌ టు రియలైజ్ హౌ టు నో గాడ్ ఇవన్నీ కూడా శాస్త్రాలు మనకు ఉపదేశం చేస్తుంటే జీవితం అంతా వృధా చేయటం ఎంత అవివేకం చెప్పండి అది శ్రీకృష్ణ పరమాత్మ ఇప్పుడు దాని కూర్చున్న ప్రస్తావన వచ్చిందండి అర్జునుడు గారి ప్రశ్న ఏంటంటే స్వామి ప్రయాణ కాలంలో ఉండాలి ప్రయాణకాలం అంటే ఏమిటి అంత్యకాలం శరీరం పడిపోయేటువంటి టైం కానీ ప్రయాణ కాలంలోనే అని అడగలేదు ఇక్కడ విచిత్రం అండి ప్రయాణకాలే చా చా అంటే ఆల్సో అది అయ్యా అంత్యకాలంలో కూడా జీవితకాలం అంతా ఎట్లా ఆచరించవలనో అంత్యకాలంలో కూడా ఎట్లా ఉండవల్నని చెప్పి అర్జుండే ప్రశ్న మీరంతా కొంచెం చా అనేది ఆలోచించుకోండి చా అంటే ఆల్సో కేవలం అంత్యకాలంలోనే అయిన కనుక చెప్పుంటే చాలా ప్రమాదం కలిగేదండి ఎందుకంటే జీవితకాలం అంతా వృధా చేసుకుని అంత్యకాలంలోనే అంటే అప్పుడే ఏదో కృష్ణారామ అంటానని పొందరు అనుకుంటారు ఏమండి అసలు ఆ టైం ఎట్లా తెలుస్తుంది చెప్పండి అంత్యకాలం అనేది ఎవరికైనా గ్యారంటీ ఉన్నదా లేదు కదా ఎవరికి తెలియదు అకస్మాత్తుగా వచ్చి పడిపోతున్నదండి యాక్సిడెంట్ ఈ యుగంలో అంత్యకాలం అనేది ఎవరు చెప్పలేకపోతున్నారు ఏమండి ఈ చివరి కాలము అనేది మనకి తెలియనప్పుడు ఏం చేయాలి చెప్పండి అంత్యకాలం అనేది ఎవరికి తెలియదు కదా ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండు నీకు అంత్యకాలం ఎప్పుడు వస్తే నీకేమిటిది ఏమండి ఇప్పుడు రైలు ఎప్పుడు పోతుందో పల్లెటూరు వాడికి తెలియదు రైలు ఎప్పుడు స్టేషన్కి వస్తుందో తెలియదు వాడు ఏం చేస్తాడు తెలుసుండి ముందుగానే వెళ్ళి కూర్చుంటాడండి రైలు నువ్వు ఎప్పుడైనా రా ఐఎమ్ రెడీ అంటాడు వాడు చూశాడు అదేవిధంగా మృత్యువు యమధర్మరాజు ఎప్పుడు వస్తాడో ఎవరికి తెలియనప్పుడు వీ మస్ట్ బి ప్రిపేర్డ్ సాధన అంత పూర్తి చేసి యముడు గారు ఎప్పుడైనా అసలు యముడితో సంబంధమే ఉండదు అప్పుడు చూడండి దైవాన్ని వారికి ఇంకా యముడితో సంబంధం ఏంటండి అది జీవితాన్ని ఎంత శీఘ్రంగా ముగిం సాధనలో పూర్తి చే జీవిత కర్తవ్యాన్ని శీఘ్రంగా పూర్తి చేసుకుంటే అంత మంచిదండి అది చిన్న దృష్టాంతం శాస్త్రంలో చెప్పిన విషయం చెప్తాను కప్ప కప్ప పరిగెత్తుతున్నదట్టండి కప్ప అంటే లావు కప్ప పరిగెత్తుతున్నదండి ఎందుకంటే ఎదురున్న పురుగు ఒక పురుగు కనిపించిందండి పురుగు ఏమిటి చెప్పండి కప్పకి ఆహారం తప్ప ఒక్కసారి మింగేస్తుందండి పురుగుని ఆ పురుగు నుంచి వచ్చి ఆహా వండర్ఫుల్ ఎంత చక్కని భోగ్య వస్తువు అని చెప్పి దాన్ని తినడానికి వ్యామోహంతో పరిగెత్తుతున్నదట్టండి ఎవరు కప్పో ధావతి భేపం భేకం అంటే కప్ప ధావతి పరిగెత్తుతున్నది చూడు ధావతి పని పని అంటే పాము ఈ కప్పని మింగటానికి వెనక పాము వస్తున్నదట్టండి పాము చూడు పాముకి కప్ప అంటే ఏమిటి తెలుసు అండి మనం ఇడ్డను తింటామని అట్లా తినేస్తుందండి ఒకసారి ఆ కప్పను మింగేస్తుందండి ఏది పాము చూడండి ఈ కప్పను మింగేటువంటి పాము వెనక కానీ కప్పకు తెలియదు అండి కప్పకేం తెలుస్తుంది ముందుకున్నటువంటి బురుగు మాత్రమే తెలుస్తున్నదండి ఆహా ఎంత చక్కని భోగ్యం వస్తుంది పాప ఆనందంతో వరిగెత్తుంటే వెనక యమధర్మరాజు వస్తున్నాడు దానికి తెలియదు అండి ఏమిటి ఎవడు ఈ పాము అనేది కప్పను మింగటానికి వస్తున్నది అట్టండి పని పని అంటే పాం అంతటి తాగిందా సర్పం సిఖీ ధావతి ఈ పావును తింటానికి నెమలి వస్తున్నదట్టండి వెనక నుంచి నెమలి చూడండి నెమలికి పావు అంటే ఆహారం అండి ఏ నెమలి పరిగెత్తుకుంటుంది దేనికి పావుని తింటాం పావు కప్పని తింటానికి కప్ప పులుగులు తింటానికి చూడండి సిఖీ బేకోవతి పణి సర్పం సిఖీ ధావతి వ్యాఘ్రోధావతి కేకినం కేకినం అంటే ఇదండి నెమలి నెమలుడి తినడానికి వ్యాఘ్రం అంటే పెద్ద పులి వస్తున్నది అండి చూడండి వెనక పెద్ద పులి వస్తుంది వ్యాఘ్రోధావతి వ్యాధోపి ఆ పెద్ద పులిని చంపడానికి వ్యాధుడు అంటే కిరాతకుడు వస్తున్నాడు అండి వెనక నుంచి బాణం తీసుకుని వాడు వస్తున్నాడు చూడు ఒకదాని వెనక ఒకదాని వెనక యముళ్ళు ఉన్నారండి సరే దీన్ని చంపడానికి దాన్ని చంపడానికి కానీ తెలియదు ఆహా ప్రపంచం ఎంత బాగుంది ఎంత చక్కని భోగ్య వస్తువు తినే వస్తువు ఎంత బాగుంది అని చెప్పి అన్ని సంతోషిస్తున్నాయి కానీ వెనకున్న యముడిని గూర్చి ఎవరైనా ఆలోచించారా అని కవీశ్వరుడు చక్కగా అడుగుతున్నాడని చూడు సాధన విధ వ్యాకుల కా కప్పు జుట్టు పట్టుకుంటున్నాడు వెనక ఎవరు కాలుడు యముడు అందరూ వెనక యముడు నాడండి ఎవరో తెలుసుకోలేకపోతున్నారు ఏం తెలుసుకుంటున్నారు తినే వస్తువు భోగ్య వస్తువు ఎదురుగున్న లగ్జరీస్ వీటిని చూసి వ్యామోహంతో పరిగెత్తున్నాడు కానీ వాట్ అబౌట్ డెట్ ఎనకున్నటువంటి యముని ఎవరు చూడటం లేదే కాబట్టి విచారణ చేయండి ఆనాడు పరీక్ష మహారాజుకి తీవ్రమైనటువంటి భర్త ఎందుకు ఏర్పడింది కొంచెం ఆలోచించండి హరిశ్ర మహారాజు వేటాడుకుంటున్నాడండి వేటాడుకుంటూ ఏదో చేయరాని పనిచేసినాడు ఎవరో ఋషీశ్వరుని యొక్క కుమారుడు ఋషేశ్వరుని యొక్క మెడలో చచ్చిన పాము తీసుకొచ్చి వేశాడు ఆ ఋషేశ్వరుని కుమారుడు చాపం పెట్టాడు ఎవరు నా తండ్రి యొక్క మెడలో ఈ చచ్చిన పావం వేసినారో ఏడు రోజుల్లో తక్షకుడైనటువంటి మహా సర్పంచ్ వారు కరవబడి మరణించుగాక అని చెప్పించాడు ఏమైపోయింది చెప్పండి పరీక్షణ మహారాజు ఈ వేటల్లో వీటిల్లో కాలం గడిపేటువంటి పరీక్ష ఇక ఆపేసినాడండి చూడండి అటువంటి కార్యక్రమాలన్నీ ఆపేసి హౌ టు రియలైజ్ నాకున్నటువంటి షార్ట్ స్పాన్ ఆఫ్ టైం సెవెన్ డేస్ ఏడు రోజుల్లో నేను మోక్షం పొందాలి దానికి ఉపాయం ఏమిటి అని చెప్పి చూసారా ఇంత సీరియస్నెస్ ఎందుకు వచ్చింది వారికి చెప్పండి చావు అనేది జ్ఞాపకం వచ్చింది వారికి ఏడు రోజుల్లో మరణం నా శరీరం పడిపోతుంది కాబట్టి హౌ టు యూటిలైజ్ దిస్ సెవెన్ డేస్ ఈ ఏడు రోజులు చక్కగా నేను వినియోగించాలని చెప్పి తీవ్రమైన అపేక్ష వారికి కలిగింది చూచారా కనుకనే భవిష్యత్తును గురించి కొంచెం జాగ్రత్తగా ఆలోచించి ఈ జీవితం అనేది బుడగ వంటిది రేపో మాపో పడిపోతుంది చేయవలసిన సాధనలు ఎన్నో ఉన్నాయి మనం ఏమి చేయలేదే అని చెప్పి పరితపించి వన్ టూ త్రీ ఒకటి రెండు మూడు యమ నియమ ఆసన ప్రాణాయామ క్షమ ధమ ఉపరతి ఇటువంటి చక్కని సాధనాలను మనం ఆచరణలో పెట్టాలండి బిగిన్ చేయాలి వీ హాక్టీస్ అది కనుక శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడు అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్తున్నాడు అండి ప్రశ్న ఏంటి ప్రయాణ కాలంలో కూడా చూ అంత్యకాలంలో కూడా ఎట్లా ఉండాలి శ్రీకృష్ణుడు దానికి జవాబు చెప్తూ వారు కూడా చా అనేటువంటి పదం ప్రయోగిస్తారండి చా లేకపోతే చాలా డేంజర్ అండి ఎందుకంటే అందరూ ఎవరి జీవితం అంతా గడిపేస్తాను అంత్యకాలంలో మాత్రం నేను రామ ఇవన్నీ అంటాను అని చెప్పి కొందరు అనొచ్చు సుజర్ శ్రీకృష్ణ పరమాత్మ జవాబులో చా అని వాడారు చూడు అంతకాలే చా చూడండి వెరీ ఇంపార్టెంట్ పదం అన్నది అక్షరం అంతకాలే చా డేంజర్ అండి ఎందుకంటే అందరూ ఏమండి నేను జీవితం అంతా ఎట్లా గడిపేస్తాను అంత్యకాలంలో మాత్రం నేను రామ కృష్ణ ఇవన్నీ అంటాను అని చెప్పి కొందరు అనొచ్చు సుజర్ శ్రీకృష్ణ పరమాత్మ జవాబులో చా అని వాడారు చూడు అంతకాలే చూడండి అండర్ ఐన్ వెరీ ఇంపార్టెంట్ పదం అండి అక్షరం సమద్భావం సంశయ కొందరు అనుకోవచ్చు ఏమండి జీవితం అంతా ఈ విధంగా గడిపేసి అంత్యకాలంలో నేను భగవంతుని ధ్యానం చేస్తానని ఎవరైనా అంతే దానికి ఫస్ట్ క్వశ్చన్ అంత్యకాలం మీకు ఏమైనా తెలుసునా అడగండి అంతే తెలియనప్పుడు అంత్యకాలం అని చెప్పి ఎట్లా మీరు నిరూపించగలరు చెప్పండి అంత్యం అనేది ఏ క్షణంలో ఏం యాక్సిడెంట్ ఏ ప్రమాదం కలుగుతుందో ఎవరికి తెలుసు చెప్పండి అది సందర్భం వచ్చింది కాబట్టి చిన్న దృష్టాంతం చెప్తున్నాను ఆనాడు కర్ణుడు అండి తన ఇంట్లో నవరత్న ఖచ్చితమైనటువంటి బంగారపు పాత్రలో నూనె పోసుకుని తలంటుకుంటున్నాడండి ఎవరో కర్ణుడు సామాన్యమైన పాత్రగా లక్షల రూపాయలు ఖరీదు చేస్తుందండి బంగారం దానికి వజ్రములు వైడూర్యములు చెక్కి అటువంటి పాత్రలో నూనె పోసుకుని కర్ణుడు తలంటుకుంటున్నాడు తానే స్వయంగా సేవకులు లేరని సరిగా ఆ టైంలో కృష్ణ పరమాత్మ వచ్చారండి వారింటికి కృష్ణ పరమాత్మ వస్తే ఎంత ఆనందపడ్డాడు అండి ఆహా మహానుభావుడు దయచేసినారని ఉన్నతమైన ఆసనం చూపించాడండి ఎవరో కర్ణుడు చెయ్యట్లా ఉందలుచింది బంక చూడండి నూనె అంటుకుంటున్నాడు కదా చెయ్యంత మురికిగా ఉందండి ఉన్నతాసనం చూపించినాడు కృష్ణుడు గారు అక్కడ కూర్చున్నారు వెంటనే కృష్ణుడి దృష్టి ఈ నవరత్న ఖచ్చితమైన బంగారం పాత్ర మీద పడిందండి కర్ణుడు గారు ఈ పాత్ర నాకు దానం చేస్తారా అని అడిగాదండి ఎవరు కృష్ణుడు ఈ పాత్ర నాకు ఇస్తారా అని అడిగాడు వెంటనే కర్ణుడు దాన కర్ణుడు కదండి ఎవరు కుండలాలు కూడా తీసి కవచ కుండలాలు కూడా ఇంద్రుడికి ఇచ్చినటువంటి మహనీయుడు కదండి దాన కర్ణుడని ప్రఖ్యాతి వారు ఇటువంటి విషయాలు ఒక లెక్కండి వారికి అందులో కృష్ణ పరమాత్మ స్వయంగా అడిగినాది కదండి అంచేత పుడి బంకగా ఉంది కదండి ఎడం చేత్తో ఆ పాత్ర తీసి కృష్ణుడికి ఇవ్వబోయినాదండి ఎవరు కర్ణుడు వెంటనే కృష్ణుడు ఆక్షేపణ చేసినారు ఏవండి మీకు సదాచారం ఎటికెట్ తెలుసు కదా ఎవరికైనా దానం చేసేటప్పుడు ఏ చేత్తో ఇవ్వాలి దానం పుడి చేత్తో కదా మరి ఏమిటి ఎడంచేత్తో నాకు ఇస్తున్నారు ఏమిటి అని ప్రశ్న అడిగితే ఆ కర్ణుడు చెప్పిన రిప్లై అమోఘంగా ఉందండి సార్ క్షణం చిత్తం క్షణం విత్తం క్షణం జీవితమావయో కృష్ణ నాకంత మాత్రం తెలియదు కుడిచేత్ ఇవ్వాలని చెప్పి తెలుసు కానీ కుడిచేయ్య ఎట్లా ఉంది మురికిగా ఉంది ఇప్పుడు నేను వెళ్ళి కడుక్కుని నీకు లోపల నా మనస్సు మారిపోతుందేమో అన్నాడండి ఆయన ఇప్పుడు మీకు ధర్మబుద్ధి నా కలిగింది మీకు ఇవ్వాలని దానం చేయాలని అభిప్రాయం ఇప్పుడు కలిగింది అక్కడికి వెళ్ళి వచ్చే లోపల ఇంత అమూల్యమైన వస్తువు ఇన్ని లక్షల రూపాయలు ఖరీచ్ చేసేది ఇవ్వాలని పిసిని కొట్టుదన నాలో ప్రవేశిస్తుందేమో నెంబర్ వన్ ఇక రెండవ కారణం ఏమిటి తెలుసు నేను చేయి కడుక్కుని వచ్చే లోపల బతుకుతానో చస్తానో అన్నారు రెండు ఆయన ఎంత తగ్గించింది జీవితమావయో క్షణం చెత్తం క్షణం చెత్తం క్షణం జీవితమావయో అద్భుతమైన రిప్లై ఇచ్చిన ఆ విషయం అందరూ ఆలోచించాలండి సరే ఈ ప్రతి క్షణం ఎంతో డేంజరస్గా మనం పరిణమి పరిగణించి ఈ ఉన్నటువంటి స్వల్ప సమయాన్ని అండి ధర్మకార్యం దైవ కార్యం పరోపకార ఒకరికి ఉపకారం చేసేటువంటి దాంట్లోనే నిమగ్నం కావాలండి లేకపోతే పుణ్యమును సంపాదించే అవకాశం ఎక్కడ చెప్పండి జీవితం అంతా ఈ ప్రాపంచిక వస్తువుల్లోనే పరిగెత్తి పరిగెత్తి పరిగెత్తి నాశనం చేస్తే వెరీ ఈజ్ ది టైమ్ చెప్పండి వెరీ ఈజ్ ది లీజర్ భగవంతుని ధ్యానం చేయడానికి ఏం చెప్పండి ఈ మధ్య ఒక ఆయన బాగా పనులు వర్క్లో మునిగిపోయి ప్రపంచ వ్యవహారంలో మునిగిపోయి ఇంకోటితో అంటున్నాడు ఐ హావ్ నో టైమ్ ఈ వెంట్ టు డై అన్నాడండి చావటానికి తీరిక లేదు పోనేశాడు వాడు బ్రతకటానికి కాదు చావటానికి కూడా తీరిక లేదటవాడికి ఈ విధంగా కానీ వివేకానంద స్వామి ఒక చక్కని వాక్యం చెప్తారండి ఈ విషయం ఈ ప్రాపంచిక విషయ భోగాల మీద పడి సమయంతా నాశనం చేసుకునేవాడిని పశ్చిమ దేశంలో చూచాడండి ఎవరు వివేకానంద అదంతా తిరిగి తిరిగి మన భారతదేశానికి వచ్చి ఒక చోట ఉపన్యాసం చెప్తూ ఎంత గంభీరమైనటువంటి ప్రకటన చేశాడో చూడండి ఎవరు వివేకానంద ఇన్ స్పై స్పార్కులు చూడండి అవన్నీ చూసి మోసపోవద్దని చెప్తున్నాం ఇన్ స్పై స్పార్కులైజేషన్ ఇన్ స్పై స్పిరిచువాలిటీ లోన్ లీస్ హోల్ ట్ దాన్ని ఆశ్రయించండి అదే శాశ్వతం భగవంతుడు ఆధ్యాత్మికత ఇదే అన్నిటికంటే మానవుడిని కడతీర్చేటువంటి గొప్ప ఉపాయం అని చెప్పి చెప్పినాడు వాటిని నమ్మబాకండి అవన్నీ తడుకు బళుకలు ఈనాడు ఏమో గొప్పగా ఆకర్షణీయంగా ఉన్నటువంటి రేపు మానవుడికి ఎంతో బాధ కలు చేయించు నశించిపోవచ్చు చూడండి అందుకని స్పార్కిల్ అండ్ గ్లిటర్ అంటారు ఈ తడుక చూసి మోసపోవద్దంటున్నారు అని ఇంకొక చోటు చెప్పిన వాక్యం చూడండి వారి వాక్యము నిజంగా హృదయాన్ని ఉత్తేజపరుస్తాయండిది Mark you, mark you into Jagarathan, mark you. If you give up that spirituality, leaving aside, to go after the materializing civilization of the West, the result will be in three generations you will become an extinct race, for the backbone of the nation will be broken. The foundation upon which the national edifice has been built will be undermined, and the result will be annihilation all round. దాన్ని కనుక నమ్ముకుంటే సర్వనాశనం కలుగుతుంది కాబట్టి ఈ ప్రాపంచ విషయముల కోసం పరిగెత్త బాకండి మూడు నాళ్ల ముచ్చట్లు ఏమో ఆనందంగా ఉంటాయి ఎగిరెగిరి పడుతున్నారు బట్ వాట్ అబౌట్ డెత్ భవిష్యత్తులో పెద్ద ప్రమాదం కాచుకుంది కదా ప్రమాదం లోపల ఈ జీవితం సార్థకం చేసుకోవాలంటే ఎన్ని సాధనలు చేయాలి మనస్సును బాగా లొంగ తీసుకోవాలి కదా ఇంద్రియములు జయించాలి కదా ఏమైనా ఒక్క ఇంద్రియానైనా జయించినారో కొంచెం ఆలోచించండి జీవితంలో మనకు పది ఇంద్రియములు ఉన్నాయండి ఒక మనస్సు పదకొండు ఈ పదకొండుని నిగ్రహించాలంటే ఎంత టైం పడుతుంది చెప్పండి అది ఒక్కొక్కటి ఏనండి పూర్వజన్మ వాసన వల్ల గట్టిపడిపోయిందండి సరే వాసన అంటే మీకు ఎదురుకు చెప్పాను నాట్ స్మెల్ స్మెల్ కాదండి తెలుగులో వాసన కాదు సంస్కారం టెండెన్సీ అనేక జన్మల నుంచి కూడ కట్టుకున్నటువంటి వాసనలండి మానవుని పడగొడుతున్నాయండి అదే కృష్ణ పరమాత్మ జవాబు చెప్పినాడు అర్జునుడు ప్రశ్న అడుగుతారు ఏవండి అన్నీ తెలుసు కదా జనానికి ఎందుకు పాపం చేస్తున్నారు అని అడిగారు మన లేదండి అతకేన ప్రయుక్తో పాపం చరతి పౌరుష అని చెన్నపి మానవుడికి తెలిసి కూడా బలాత్కారంగా ఎందుకు పాపం చేస్తున్నాడని ప్రశ్న అడిగితే ఆయన ఈ జన్మలో ఉన్న సంస్కారం కాదు అనేక జన్మల నుంచి కామయేష క్రోధేష రజోగుణ సముద్భవ మహాశనో మహా పాప విధ అనేక జన్మల నుంచి కూడ కట్టుకుంటున్నాడు ఈ సంస్కారం చూడండి అదేమిటి గట్టిపడిపోయినాయి గట్టిపడిపోయి హృదయంలోనండి వీడు వద్దనుకున్నా చేయిస్తున్నది అతను దుర్యోధనుడి ఒక ఆయన అడిగాడండి ఎవండి దుర్యోధను గారు చార్చచ్చా నీ జీవితం అంత నాశనం చేసుకున్నావా అని నువ్వు అధర్మం చేస్తున్నావని ఎవరో తిట్టారండి ఎవరిని దుర్యోధను దుర్యోధను ఎవరి ఎవరు మూసుకోవా నాకేం ధర్మం తెలియదనే నీకంటే బాగా తెలుసుకుంటున్నాడు చూడు జానాని ధర్మం ఆయన చెప్పిన జవాబు జానాని ధర్మం ధర్మం మాకు బాగా తెలుసు కానీ చెయ్యబుద్ధి కావటం లేదు అన్నాడండి ఆయన జానామి ధర్మం నచమే ప్రవృత్తి జానామి పాపం నచమే నివృత్తి పాపం అంటే నాకు తెలుసు కానీ వదలబుద్ధి కావటం లేదు అన్నాడు అట్లా ఉందండి అందరికీ అన్ని తెలుసుని కానీ గోతిలో పెడుతున్నారండి ఈ విషయం శ్రీకృష్ణ పరమాత్మ గమనించి నాయన ఈ వాసనను పోగొట్టుకోండి బాగా హృదయ పరిశోధన చేసి అంత్యకాలం అని చెప్పి కాబట్టి తస్మాత్ సర్వేషు కాలేషు బీ ప్రిపేర్డ్ ఆల్వేస్ కూర్చోండి బాల్యం యవ్వనం ఇవన్నీ వండర్ఫుల్ ఆపర్చునిటీస్ అనేది ఎంతో ప్రయోజనకరమైనటువంటి అవకాశాలన్నీ పోగొట్టుకుంటున్నాడు వార్ధక్యంలో ఏమో ధ్యానం చేస్తాడు మంచిదేనండి అసలు లేని దానికంటే మంచిదే కానీ చాలదండి ఎన్ని సాధనలు చేయాలో చెప్పండి మనస్సును లొంగయ్యాలంటే సామాన్యమా ప్రయాణకాలే చా అని చెప్పి ఇద్దరు చా అనేది ప్రయోగించారు ఎందుకంటే సోమరులు ఉన్నారండి కొందరు సోమరులు ఉండి ఏమయ్యా దేవుడు గారిట చెప్పారు కదా అంత్యకాలంలోనే అట్లా కనుక చెప్పుంటే మహాప్రమాదం వచ్చేదండి ఎందుకంటే సోమరులందరూ కూడా ఇక సాధనంతా వదిలిపెట్టి చివరి కాలంలో నారాయణ నారాయణ రామా అని అంటావని చెప్పి కాసు కూర్చుంటారండి ఒకచోట ఏం జరిగిందో వినండి కర్ణాటక దేశం అండి లక్షాధికారి ఉన్నాడండి ఒక బ్రహ్మాండమైన మేడ కట్టాడు ఐదు అంతస్తులు పై అంతస్తు మీద నివాసం పెట్టాడండి నివాసం పెట్టాడు కానీ వృద్ధుడైపోయినాడు ముసలివాడు అయిపోయినాడు జీవితంలో ఒక్కసారి కూడా రామనామం కృష్ణనామం దైవనామం హరినామం ఉచ్చరించలేదండి అంతసేపటి సంపాదన సంపాదన సంపాదన చూడండి పెద్ద మేడలు కట్టాడు కావాల్సిన ఆస్తు ఉంది ఆఖరికి పై అంతస్తు మీద ఆయన పండబెడితే పెద్ద సీరియస్ డబ్బు వచ్చేసిందండి డాక్టర్లు అంతా ఇంకా ఆశ వదులుకున్నారండి వదులుకుంటే అక్కడ వాళ్ళంత పెద్దవాళ్ళు ఏమన్నారంటే ఈ పై ఐదంతస్తు మీద చావటం బాగుండదు అని చెప్పి ఆ శరీరాన్ని దించి కింద నేల మీద ఒక కొట్టం ఉందండి పశువుల కొట్టం ఆ పశువుల కొట్టంలో మంచం వేశారండి ఎవరికి ఆ కోటీశ్వరుడు ఆ పశువుల కొట్టల్లో పశువులన్నీ దోడలు ఇవన్నీ ఉన్నాయి మేత మేస్తున్నాయి అక్కడ మంచం వేసి ఈ లక్షాధికారిని పండబెట్టారు పెద్ద పెద్ద డాక్టర్లు వచ్చి చూస్తున్నారు ఇంకా ఆశ వదులుకున్నారండి కుమారులు ఎవరో తెలుసండి ఎంఏలు పెద్ద పెద్ద ఉద్యోగస్తులు ఉద్యోగం పొంది పొందిన వారు అందరూ వచ్చేసారండి ఏ టెలిగ్రామ్లు ఇచ్చేశారు కొడుకులు అందరూ వచ్చేసారు ఒక కొడుకు అండి ఈ ఆధ్యాత్మిక విషయంలో కొంచెం పరిచయం ఉందండి ఆయన ఇటువంటి ఉపన్యాసాలు అక్కడక్కడ విన్నాడు విని అయ్యో భగవానుడు కృష్ణ పరమాత్మ అంత్యకాలంలో చక్కగా రామనామం కృష్ణనామం దైవనామం ఆధ్యాత్మిక వాతావరణం కలిగి ఉంటే చాలా మంచిదన్నారు జీవితకాలం అంతా దానికోసం ప్రయత్నం చేయమన్నారు మా తండ్రి ఒక్కసారి కూడా రామనామం చెప్పలేదు కృష్ణనామం చెప్పలేదు ఈయన దౌర్భాగ్యమైన గతి పొందుతాడేమో ఏ హీనమైనటువంటి జాతిలో పుడతాడేమో అని భయం చేత తండ్రి దగ్గరికి వచ్చి నాన్న నాన్న చెవిలో ఊపుతున్నాడు రామ రామ నారాయణ కృష్ణ హరి అని బాగా చెప్పునైనా చెప్పునైనా ఒక్కసారి నారాయణ అన్నా కూడా ఎంతో పుణ్యం ఉంటుంది అని చెప్తుంటే ఎట్లా అంటే మన ఆంధ్రుడు కాదండి ఆయన కన్నడ దేశం ఆయన ఏమీ చెప్పలేదండి ఎందుకు అలవాటు ఉంటే కదా అభ్యాసం లేదు రామనామం లేదా కృష్ణనామం కానీ కొంచెం తెలివి ఉందండి తెలివి ఉంటే ఈ ఊరికే రామనామం కృష్ణనామని చెప్తుంటే ఏమి చెప్పకుండా కా కా అన్నాడండి మూడుసార్లు కానీ అక్షరం అన్నాడు అనేది ఇప్పటికీ అందరికీ ఆశ్చర్యం వేసింది ఏమిటిది దేవతలు చచ్చే టైంలో ఏదైనా ఉపదేశం చేస్తున్నారేమో దీనికి ఏమిటో కాకా కా అని తెలుసుకోవటం మంచిది దీనికి అర్థం ఏమిటం ఎందుకంటే మనం కూడా చచ్చేటప్పుడు కాకా అంటే ఎంతో బాగుండదును అని డాక్టర్ని డాక్టర్ గారు ఎడీ చొస్తున్నాడు ఈ కాకా అర్థం తెలుసుకుని వస్తే మంచిది అని బాగా ఇంజక్షన్ కొట్టండి కొంచెం మాట్లాడే శక్తిని ఇవ్వండి అన్నాడు ఇక డాక్టర్లు ముందులన్నీ చేసి ఐదు లక్షల సీసీ కొట్టారండి బాగా దంచి కొట్టారు ఇంజక్షన్ కొంచెం కదిలాడండి నానా నాన్న కాకా కాక అంటే అర్థం ఏమిటన్నాడు అప్పుడు కన్నడం కదండి కరు కసబరికే దూడ చీపిరి కట్ట తింటున్నది దాచి పెట్టండి రా అన్నాడు దరిద్రుడు దరిద్రుడు ఆ మాట చచ్చాడు అక్కడ కొట్టం కదండి పశువులు కొట్టం ఒక దూడ పరకట్ట నవిలేస్తున్నదండి చీపురి తినేస్తుంది అది చూచాడారు అద్రూపాయి దండకైపోయింది రా అద్రూపాయి నాశనం అయిపోయిందిరా దాయంరా దాయంరా దొంపలు ఈ చూడండి అంత్యకాలంలో ఈ పాడు సంస్కారాలన్నీ వస్తాయండి కనుక శ్రీకృష్ణ పరమాత్మ అయినా అంత్యకాలంలో అకస్మాత్తుగా సంస్కారం రావటం కష్టం చూడండి గాంధీ గారికి ఆ సంస్కారం వచ్చిందంటే రామ్ హా రామ్ అంటూ వారు పడిపోయినారు తారకనామం ఎల్లప్పుడూ జపన్ చేసినారు చూడం రఘుపతి రాఘవ రాజారాం పతి తన సేతారాం రామ రామ జయ రామ రామ జయ సేతారాం ఈ విధంగా తారకం ఎల్లప్పుడూ జపన్ చేసినారు కాబట్టి అంత్యకాలంలో వారి జ్ఞాపకం వచ్చిందండి కనుక శ్రీకృష్ణ పరమాత్మ తస్మాత్ సర్వేషు కాలేస్ ఎల్ల కాలం కూడా సిద్ధంగా ఉండండి ఈ రామనామం ఈ దైవనామం ఈ హరినామం ఈ ఆధ్యాత్మిక వాతావరణం ఈ డివైన్ అట్మాస్ఫియర్ ఈ స్పిరిచువల్ అట్మాస్ఫియర్ కాపాడుకోండి అని శ్రీకృష్ణ పరమాత్మ చక్కగా అర్జున్ యొక్క ప్రశ్నలు పురస్కరించుకుని చెప్పి అర్జున్ ప్రశ్న ఏమిటి చెప్పండి ప్రయాణకాలే చ ప్రయాతిత్రంతు యొక్క స్వరూపం చూడండి కవిం పురాణమను ఆదిత్యవర్ణం ఇక ఆ దైవస్వరూపాన్ని పొందాలంటే ఉపాయం చెప్తున్నారు చూడు అభ్యాసయోగ యుక్త నా చేత సాన్యిన అభ్యాసం ఎప్పుడునండి ప్రాక్టీస్ మేక్స్ ఎ మ్యాన్ పర్ఫెక్ట్ అది ప్రాపంచిక విషయంలో కూడా అభ్యాసమే కదండి అందరినీ కడతెచ్చేది చెప్పండి ఇప్పుడు హార్మోనియం హార్మోనియం మొదట్లో నేర్చుకోగలరా లేదు బాగా కష్టపడి సారీ గామా అని చెప్పి నేర్చుకుంటాడు తర్వాత పళ్ళు మూసుకుని రెండు చేతులతో హార్మోనియం వాయిస్తాడు చూచా ఎంత ప్రాక్టీస్ వచ్చేసింది అదే టైప్ రైటింగ్ చూడండి టైప్ రైటింగ్ ఏ బీసీని నెమ్మదిగా వచ్చుతాడు ఒకటి కొంతకాలం అయిన తర్వాత బ్లైండ్ టచ్ బ్లైన్ టచ్ అండి కళ్ళై దంత కట్టి కూడా టైప్ రేట్ కొడతాడు ఎక్కడి నుంచి వచ్చిందా తెలివి బై ప్రాక్టీస్ సామాన్యమైనటువంటి వ్యవహారాల్లోనే ఇంత ప్రాక్టీస్ మేక్స్ ఎ పర్ఫెక్ట్ అని చెప్పి తెలుస్తున్నప్పుడు ఈ ఆధ్యాత్మిక విషయంలో ప్రాక్టీస్ ఎందుకు ఉపయోగించదు చెప్పండి కనుక శ్రీకృష్ణ పరమాత్మ అభ్యాసం అనేది యోగం కర్మయోగం భక్తి యోగం చెప్తున్నారు అభ్యాసయోగం అభ్యాసయోగ యొక్క దీని పేరు ఇంగ్లీష్లో డిసిప్లిన్ అంటారండి డిసిప్లిన్ ప్రతిరోజు కూడా కొంచెం ముందుగా లేవటం లేదండి ఆ బ్రహ్మ ముహూర్తంలో చక్కగా ప్రార్థన చేయటం తర్వాత స్నానము శుచిగా జపాలు ఏ పారాయణం పూజ ఆరాధన ఇవన్నీ జాగ్రత్త చేసుకోండి ఈ అనుష్ఠానం మాత్రం వదలద్దండి అది అనుష్ఠానం ఇక దైవ వాతావరణం లేకపోతే ఈ ప్రపంచ వాతావరణం మానవుని మింగేస్తుందండి సరే అంత్యకాలంలో కానీ ఎప్పుడు కానీ పుణ్యం సంపాదించడానికి అవకాశం లేకుండా చేస్తుంది అది అందుచేత జీవితం అంతా బహు జాగ్రత్తగా ఉండాలండి సరే మూడు సాధనలు ఈరోజు అవకాశం వచ్చింది కాబట్టి చెప్తున్నాను సాధకులైన వారు మూడు జాగ్రత్తగా ఉండాలండి ఇంగ్లీష్లో పి అనేటువంటి పదంతో ప్రారంభిస్తుందండి అందుచేత పీ క్యూబ్ అన్నారండి ఈ సాధన పేరు పీ ఇంటూ పీ ఇంటు పీ ప్యూరిటీ పేషెన్స్ పరిసివరెన్స్ జ్ఞాపకం పెట్టుకోండి ప్యూరిటీ అంటే పవిత్రత పేషెన్స్ సహనం పర్సివరెన్స్ పట్టుదల ఈ మూడు చాలా అవసరం అండి సాధకుడికి మొట్టమొదటి అన్నిటికంటే ముఖ్యం ప్యూరిటీ ఈ మస్ట్ బి ప్యూర్ ఇన్ హార్ట్ హృదయంలోనండి క్రీస్తువు చెప్తున్నారు చూడండి బ్లెస్డ్ అవర్ జి ప్యూర్ ఇన్ హార్ట్ For they shall see God. <laughs> Blessed are they pure in heart, for they shall see God. Yavara hurdhayan loo pavitrata gali guntaro varu bhagavanta ne pratyekshanga choda galar. Purity leaka po te. Adham murikiga houn te. Yee vithama inu mukha ka nipiccudan de. Adhe vithanga, ee pavitrata ne adi madaddi. Purity, patience. Patience and deity, sahana. Eee ajyatna ka sathal loo enno oadidudukul ostai anaddi. Kaani patience. సుఖము దుఃఖము మానము అవమానము శీతము ఉష్ణము ఏ ఈ ద్వందములు డ్యూరాలిటీస్ అంటారు ఈ ద్వందములు వచ్చినప్పుడు మానవ మానయో ఎంత చక్కగా కృష్ణ పరమాత్మ నాయన జీవితంలో సమత్వం జాగ్రత్తగా కాపాడుకోండి ఎందుకంటే ఇప్పుడు ఎవడైనా తిట్టాడనుకోండి ఎందుకు బాధపడాలి ఎవడైనా స్తోత్రం చేశాడనుకోండి ఎందుకు ఉబ్బిపోవాలి చెప్పండి ఇదంతా కూడా మనం చెప్పినాను సన్సర్ అండ్ ప్రైజ్ ఆర్ మియర్ వైబ్రేషన్స్ ఆఫ్ ది యార్ గాలి తరంగాలు తప్పితే ఇంకేమైనా ఉన్నాయండి కానీ బుద్ధుడు అండి ఎక్కడికో పోతున్నాడండి ప్రయాణమే కాషాయ వస్త్రం ధరించి ఎక్కడికో పోతున్నాడు గ్రామానికి పోతుంటే ఈ కాషాయము సాధువులు ఇష్టం లేనివాడు ఒకడు బయలుదేరాడండి ఆయన వెనకనే వస్తూ తిట్టి పారేస్తున్నాడండి ఎవరిని బుద్ధుడిని తెగ తిట్టేస్తున్నాడు బుద్ధుడు అంతా వింటున్నాడు కానీ వెనక్కి కూడా తిరిగి చూడలేదండి తిట్టనే అని చెప్పేసి ఆయన పని ఆయన చేసుకుని పోతున్నాడు కొంత దూరం పోతే ఒక విలేజ్ గ్రామం రాబోతున్నదండి అక్కడ బుద్ధుడు ఆగాడండి ఆగి వెనక్కి తిరిగాడు ఏమయ్యా నన్ను తెగ తిడుతున్నావు నాకేమి బాధ లేదు నువ్వు తిట్టినందువల్ల కానీ గ్రామం వస్తున్నది దగ్గరకు వస్తున్నది గ్రామంలో ఉన్నవాళ్ళంతా నా భక్తులు నీవు కనుక అక్కడ నన్ను తిట్టినావంటే నీ జాగ్రత్త నీకేదో దండన శిక్ష బాధ కలుగు చేయకుండా వాళ్ళు వదలరు నన్ను తిట్టబాక నేను నీ సలహా నీకు నీ శ్రేయస్సు కోసం నేను సలహా ఇస్తున్నాను నువ్వు తిడితే నాకేం బాధ లేదు కానీ ఆ గ్రామం దాటే వరకు తిట్టబాక ఎందుకంటే వాళ్ళు నన్ను తిడితే నేను కొడతారు జాగ్రత్త కాబట్టి గ్రామం దాటే వరకు నువ్వు మౌనంగా ఉండు తర్వాత గ్రామం దాటిన తర్వాత ప్లీజ్ కంటిన్యూ అన్నాడండి తిటు ఏం పర్వ ఎంత గంభీరమైన స్థితి అవుతుందండి అది వాడు భయపడిపోయి కొన్ని వీరు ఇదేమిటి ఇన్నిసార్లు తిట్టినా వీరి గారికి ఏమి భయం లేదని చెప్పి శిష్యుడు చూడండి ఇది ఇంత సమత్వ బుద్ధి కలిగిన నేను ఇంతవరకు ఎక్కడ చూడలేదు అని చెప్పి ఏమండి మీకు స్థిరత్వం ఎక్కడి నుంచి వచ్చిందని అడిగాదండి వాడు ఎవరు ఈ కొత్తగా తిట్టేవాడు ఏమండి నేను ఎవరిని తిట్టా కూడా ఎగిరెగిరి పడతారే కోపం చేస్తారే మీరేం కోపం లేకుండా వింటూ కూర్చున్నారు ఏమిటన్నా ఏమయ్యా ఇప్పుడు ఎవరైనా ఒక వస్తువు పంపిస్తే తీసుకుంటే ఆ వస్తువు వాడికి ఉంటుంది తీసుకోకపోతే చెప్పండి తీసుకోకపోతే మళ్ళీ వాడి దగ్గరికే పోతుంది ఆ వస్తువు ఇట్ విల్ బి రిటర్న్ టు దిస్ అండర్ అన్నాడు అదేవిధంగా నువ్వు నన్ను తిడుతున్నావు నేను తీసుకుంటే తిట్టు నాన్నెత్తి నొచ్చి పడతాయి నేను తీసుకోవటం కాబట్టి నీ దగ్గరికే పోతున్నాయి అవన్నీ అన్నాడు ఇటువంటి సమత్వ బుద్ధి ఎవరికి చెప్పండి మహానుభావుడు కాబట్టి చక్కగా ప్రాక్టీస్ చేశాడు అండి శ్రీకృష్ణ పరమాత్మ సమత్వాన్ని బాగా అభ్యసించండి అని చెప్పి అభ్యాసయోగయుక్తి అయిన ఈ మనస్సు అండి మహాచంచలం ఇప్పుడే చెప్పబోతారు భగవంతుని తెలుసుకోవాలంటే చూడండి ఓం దాని యొక్క మా పేరు చెప్తున్నారండి నిరాకారమైన పరమాత్మ యొక్క నామధ్యేయం ఏమిటి చెప్పండి ఓంకాక్షరం బ్రహ్మ వ్యాహరన్మరణే సయాతి పరమాంగ ఆ నామం ఎంత పవిత్రమైందంటే దాన్ని వర్ణం చేయడానికి అసాధ్యం అండి ఎందుకంటే దానికి అంతు లేదండి ఓం అకార ఉకార మకార అర్ధమాత్రలు ఒక్కొక్క దానికి ఒక గంభీరమైనటువంటి అర్థం చెప్పారండి చూడండి త్రిగుణములని ఇంకా అనేక రకంగా చెప్పేశారు ఈ ఓం అకార ఉకార మకార అర్ధమాత్ర ఈ ఓంకారం జపం చేసినప్పుడు అండి కొంచెం పద్ధతి తెలుసుకోవటం మంచిదండి అది ఓం అని శాంతంగా కావాలండి ఓంకారం వచ్చి ఊరికే ఓం ఓం అంటే మంచిది కాదండి దీర్ఘ ఘంటా నినాదవత్ అన్నాడు ఒక ఘంట వాయిస్తే ఏమండి పెద్ద గంట ఓ శాంతంగా సౌండ్ లైవ్ అవుతుందండి తర్వాత తైలధారా నివాచ్ఛన్నం దీర్ఘ ఘంటాదవత్ ఒక డబ్బా ఉందండి ఖాళీ డబ్బా నూనె డబ్బా ఒకటి ఉంది ఆ నూనె డబ్బాలో నుంచి కింద డబ్బాలోని నూనె పోస్తుంటే ధార ఎట్లా వస్తుంది తెలుసండి తెంపు లేకుండా వస్తుంది ఆ విధంగా ఓంకారం తెంపు లేకుండా ఓమిని శాంతంగా డిజాల్వ్ కావాలండి అప్పుడు అండి మనస్సు లయమైపోతుందండి సార్ కనుక ఓ శాంతంగా లయం కావాలి ఏ విధంగా ఘంటానాదం వలె తైలధార వలే అని శాస్త్రంలో చెప్పారండి ఈ ఉచ్చరిస్తున్నప్పుడు అండి భావన ప్రధానం సుచారం ఊరికే ఓం ఓమని ఉచ్చరించడం ఓంకారం ఎవరి యొక్క నామధేయం చెప్పండి నిరాకారమైనటువంటి సర్వవ్యాపకమైన పరమాత్మ యొక్క నామధేయం కాబట్టి వారిని మనసులో చింతన చేయాలి చూ వ్యాహారం వ్యాహారం ఉచ్చరిస్తూ అంతటితో పూజ చేయలేదు మాం అనుస్మరణ్ భావం కూడా మననం చేయండి చాలు ఏ మంత్రమైనా భావంతో జపం చేస్తే చాలా బాగుంటుంది ఇప్పుడు ఓం నమ శివాయ ఓం నమో నారాయణాయ ఇవన్నీ మంత్రాలు కదా ఆ మంత్రాలు ఉచ్చరిస్తూ భావన చేయండి ఊరికే కేవలం ఉచ్చారణ చాలదండి కనుకనే వ్యాహారం అంటే అర్జున ఓం అనే ఉచ్ మాం అనుస్మరణ్ దానికి అధిష్టానమైనటువంటి నన్ను చింతన చేయాలండి ఈ విధంగా చేస్తే ఏమవుతుందంటే హృదయం పరిశుద్ధం అయిపోతుందండి కేవలం అంత్యకాలమే కాదండి సర్వేషు కాలేశీతలో చెప్తున్నాడండి ఇప్పుడు మీకు ఆరోగ్యంగా ఉండే అవకాశాలు చక్కగా ఉన్నాయి గాన్ బిగిన్ అంటే ఆలస్యం చేయకూడదండి అది ఓమిత్యేక అక్షరం బ్రహ్మ వ్యాహరన్ మాం అను ఇప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ ఈ ధ్యానం చేసేటప్పుడు కానీ ఓంకారం వచ్చినందుకు ఎట్లా ఉండాలో చెప్తున్నాడు అండి సర్వద్వారా నియమ ద్వారములు అరికట్టండి ఏమిటండి ద్వారాలు ఇంద్రియ ద్వారములు చూడండి మనస్సు అనేటువంటిది ఈ పదకొండు చెప్పినాను చూడండి ఏకాదశి ఇప్పుడు చూడండి ఏకాదశి వ్రతం ఏకాదశి వ్రతం అంటే అన్నం మానేయటం అని చెప్పి అనుకుంటున్నారు ఏ అసలు దాని ఎంత అర్థం ఏమిటంటే పదకొండు ఇంద్రియాలని అరికట్టాలి అదండి ఏకాదశి వ్రతం చూడండి ఐదు కర్మేంద్రియములు ఐదు జ్ఞానేంద్రియములు ఒక మనస్సు ఈ పదకొండు మానవుడికి అడ్డుగా ఉందండి భగవంతుని దగ్గరికి వెళ్ళేటప్పుడు ఈ అడ్డుగా ఉన్నాయి వాటిని జయించాలండి జయించాలంటే సామాన్యం అనేది ఒక్కొక్క ఇంద్రియం బాగా మదించిపోయిందండి అనేక జన్మల్లో తినమరిగి ఈ భోగాలన్నీ కూడా అనుభవించి అనుభవించి ఆఖరికి తిరగబడుతున్నాయండి ఏమయ్యా మేము చక్కగా ఇంత ఇంతకాలం ఏదో తింటున్నాం తాగుతున్నాం గంతులేస్తున్నాం ఏమిటో ఇదంతా వైరాగ్యం వైరాగ్యం అని చెప్పి మమ్మల్ని అందరినీ అని చెప్పి మొదట్లో ఇంద్రియములు లొంగవండి అందుచేత పెద్దలు ఏం చేస్తున్నారంటే ఈ ఇంద్రియములు అన్నిటికంటే మహాబలవత్రమైన ఇంద్రియం ఒకటి ఉందండి ఏమంటే తెలుసండి నాలుక జితం సర్వం అర్జితే రసే అన్నారండి కృష్ణ పరమాత్మ ఉత్తర గీత ఉత్తర గీతలో కృష్ణ పరమాత్మ అర్జునుడు చెప్తారు నాయన రసనేంద్రియం అంటే నాలుకను జయిస్తే బ్రహ్మాండం అంతా జయించినట్టే అంత పవర్ఫుల్ ఇంద్రియం అండి ఏది నాలుక అని పెద్దలు ఏం చేసినారంటే ఈ నాలుక ఈ లేనిపోని అన్నీ తినమరిగిందండి తినమరిగి ఋషులు ఇవన్నీ ఏర్పాటు చేసుకుని అధ అధపతనం అవుతుంటే పెద్దలు ఋషులు గమనించి ఒక ఆచారం పెట్టారండి ఆచారం ఏమిటి తెలుసు అండి ఇష్టమైనటువంటి వస్తువు వాడు ఎప్పుడైనా యాత్రకి వెళ్ళి గయాక్షేత్రానికి వెళ్తే అక్కడ వదిలిపెట్టాలండి వదిలిపెడతారు గయాక్షేత్రంలో వదులుతారండి ఇష్టమైనటువంటి వస్తువు ఎందుకంటే దాన్ని వదిలితే ఇక నాలుక ఎగరదు ఎగిరిగిరి పడదు ఎందుకంటే అక్కడ వదిలేశారు కదా ఇప్పుడు మామిడి పండు ఎంతో ఇష్టం అనుకోండి మామిడి నాలుగుకి అది గయ్యలో వదిలిపెట్టేస్తే ఇంకా తిండండి ఇంకా మామిడి పండు తండవు ఏదో కొన్ని కోరికలైనా తగ్గిపోతాయి మనస్సు ఎగరకుండా పోతుందని పెద్దలు ఈ ఉపాయం పెట్టారండి సరే మనస్సుకి నాలుగుకి ఇష్టమైనటువంటి వస్తువు అక్కడ వదిలిపెట్టాలి ఇప్పుడు కూడా వదులుతున్నారండి కొందరు అక్కడ గయాక్షేత్రం వెళ్ళి కానీ ఇప్పుడు రాను రాను ఆచారం ఏమైపోయిందంటే వాడికి ఇష్టం కానీ అక్కడ వదిలివేసి వస్తున్నాడు అండి వాడు మొన్న ఒక ఆయన వదిలేడండి కుంకుడు కాయలు నేను కుంకుడు కాయలు తినను ఎవడండి తినేరిచేది చెప్పో వదలాలని వదిలేడండి అక్కడ అంతే ఈ మధ్య ఇంకొక ఆయన వెళ్ళి సంధ్యావందన వదిలేశాడండి అక్కడ సంధ్యావందన మరి వాడికి ఎంత బాధగా ఉందో ఈ కేశవాయు స్వాహంతం అక్కడ వదిలేసి వచ్చాడం కనుక పెద్దలు ఈ ఆచారం పెట్టారు దేనికంటే నాలుగు యొక్క మదం నాలుగు యొక్క మదం అనసటానికి అండి ఇప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ చెప్తున్నారు సర్వద్వారాన్ని ద్వారము కొంచెం కంట్రోల్ చేయండి ద్వారా ఇవి కళ్ళు రెండు బయట పరిగిస్తున్నాయి చెవి రెండు బయటికి ఉక్రంధ్రాలు ఏమిటో వాసి చూడాలి నోరు తినాలని ఈ విధంగా ఇంద్రియాలన్నీ బయటికి పోతుంటే ఎప్పుడండి వాడి కాన్సన్ట్రేషన్ కలిగేది కనుకనే క్లోజ్ ది అది షట్ ది విండోస్ క్లోజ్ ది డోర్ ఆఫ్ ది మైండ్ షట్ ది విండోస్ ఆఫ్ ది సెన్సెస్ రిటైర్ ఇన్ ది ఇన్నర్ చంబర్ ఆఫ్ యువర్ హార్ట్ ఎంజాయ్ ది ఇన్లిమిటబుల్ బ్లిస్ దేర్ అని అన్నాడు చూడండి హృదయంలో అనంతమైనటువంటి ఆనందం ఉన్నది కానీ ఇక్కడ తెలుసుకుంటే కదా మానవుడు ఈ బాక్యమైనట్టు వచ్చి కప్పేస్తున్నాయండి వీటన్నిటిని కొంచెం వైరాగ్యం చేత దూరంగా పెట్టమని పెద్దలు చెప్తున్నారండి కానీ మనస్సు లొంగటం లేదండి సరే వీడు ఎంత చెప్పినా కూడా మనస్సు తిరగబడుతున్నదండి మనస్సుకి రియాక్షన్ పవర్ అవుతుందండి వీడు ఏదన్నా చెప్పనండి తిరగబడుతుందండి ఏమైనా ఓ మనసా ధ్యానం చేయంటే నోరు మూసుకో నేను చెయ్యను అంటుందండి ఇంతేనండి తిరగబట్టలేదు ప్రతిదానికి తిరగ పాపం వీడు హతాసుడైపోతున్నాడండి అందుచేత మనస్సును లొంగ తీసుకోవాలంటే శక్తి పనికిరాదు అని శాస్త్రంలో చెప్పారండి శక్తి పనికిరాదండి యుక్తి చూడండి ఇప్పుడు చేప అండి పట్టాలండి నీళ్లలో చేప ఉన్నది పట్టాలంటే శక్తి పనికిరాదండి ఇప్పుడు వద్ద గవర్నర్ గారు అనుకోండి గవర్నరు ఆయన చాలా గొప్పవాడే గవర్నర్ గారు కొంచెం నీళ్లలో దిగి చేపను పట్టండి అంటే వీరు రాకముందే చేప పారిపోతుందండి గవర్నర్ గారు వచ్చారని చేప లొంగదండి వెళ్ళిపోతుంది అది చేపను పట్టాలంటే ఉపాయం ఏమిటి ఎంత గొప్పవాడైనా పట్టలేడు గాలం చూచారా గాలం అనేది ఉండాలి లేక వల ఆ వలలో పడిపోతుందండి పాపం చూచారా యుక్తి యుక్తి జయించిందండి కనుక శ్రీ రామచంద్రుడు సీతమ్మ ఇద్దరు కూర్చుని హనుమంతునికి ఇదే బోధ చెప్తారు సీతారామాంజనేయం గాలంబులేనిచో జాలగ్రనిచేత జాలము పట్టువడునే ఓ అను యుక్తి పనికిరాదయ్య చేపలు పట్టాలంటే గాలం ఉండాలంటాడు చూడు గాలంబులేని తోజాలక అగ్రని చేతపాటీన జాలముల్ పట్టువడునే సరియురి లేని చో శకునాంతకుని చేత జొక్కలు చిక్కువడు చే గజరాజములు అరికట్టవడునే తగిలయా వినోది చేంద తారక రాజయోగ పాలన సమాధి లేనిచో పరమ శుష్క తర్క వేదాంత తత్పరుల చేత ఇంద్రియ మనం వినిగ్రహింపబడునే నోటి మాటలాంటారండి ఎవరు రామచంద్రుడు కష్టపడవాలి సాధన చెయ్యాలి సోమరునికి ఇక్కడ చోటు లేదు అనే శ్రీకృష్ణ పరమాత్మ అద్భుతమైనటువంటి భావాలను చెప్పి అభ్యాసం చేయండి అభ్యాసం చేయండి ప్రాక్టీస్ నేట్స్ అండ్ పర్ఫెక్ట్ అది ప్రాక్టీస్ అనేది కేవలం వ్యవహారంలోనే కాదండి ఆధ్యాత్మిక విషయంలో కూడా ఎవ్రీథింగ్ డిపెండ్స్ అపాన్ ప్రాక్టీస్ మహర్షులు ఏకాంతంలో కూర్చుని చేసిన పనిదేనండి అది ఇంద్రియముల యొక్క మదం అణచడానికి వాళ్ళు ఎంతో ప్రయత్నం చేశారండి ఎన్నో సాధనలు చేసినారు మరి అకస్మాత్తుగా ఈ మనస్సు ఇవన్నీ లొంగుతాయా చెప్పండి మనస్సుకండి ఇప్పుడు చూడండి రెండు దోషాలు ఉన్నాయండి తన స్వరూపం దానికి తెలియదండి సరే రెండవది ఎప్పుడు చెంచలంగా ఉంటుంది కదులుతూనే ఉంటుందండి మనస్సు రెండు దోషాలు ఉంటాయండి ఒక చోట జరిగిన విషయం చెప్తున్నాను ఇటువంటిది పెద్ద సిటీ పెద్ద పట్టణ ఒక చోట ఉందండి రాత్రి ఎనిమిది గంటలకి నాలుగు రోడ్లు కలిసేటువంటి చోట్ల ఒక పోలీసు వాడు నిలబడ్డాడండి ఈ వెహికల్స్ అన్నిటిని కూడా డిసిప్లినరీగా జాగ్రత్తగా కంట్రోల్ చేస్తున్నాడండి ఎవరు మధ్యలో పోలీసు నిలబడ్డాడు లైట్లన్నీ వెలుగుతున్నాయి ఒక రోడ్డు మీద నుంచి సైకిల్ మీద ఒకడు రాకెట్ స్పీడ్తో వస్తున్నాడు అండి సైకిల్ మీద ఈ పోలీస్ ఆయన చూచాడు దాంట్లో ఒక దోషం ఉందండి ఏమిటి తెలిసినా లైట్ లేదండి సైకిల్కి లైట్ లేకపోతే పట్టుకుంటాడండి పోలీస్ ఆయన అనిచేత వాడు మంచి స్పీడ్ మీద వస్తున్నాడు సైకిల్తో ఈ మధ్య పోలీస్ ఆయన స్టాప్ అన్నాడండి నీకు లైట్ లేదని వాడేమన్నాడు తెలిసినా తప్పుకో బ్రేక్ లేదు అన్నాడండి వాడుతో ఎందుకంటే బ్రేక్ లేకపోతే సరిగ్గా పోలీసు వాడు నెత్తిన వచ్చి పడుతుందండి అనిచే తప్పుకో ఉన్నాడు ముందుగా చూడండి దానికి ఒక దోషం కాదండి లైట్ లేదనే ఒక దోషం అని చెప్పి అంటే రెండు దోషాలు ఉన్నాయి బ్రేక్ లేదండి అది సైకిల్ అంటే ఏంటి మన మనస్సు మన మనస్సుకి రెండు దోషాలు ఉన్నాయండి బ్రేక్ లేదు ఇష్టం వచ్చినట్టు చదరవుతున్నదండి ప్రపంచంలో ఇటు పోతుంది అటు పోతుంది శబ్ద స్పర్శ రూపరస గంధముల మీద పరిగెత్తుతున్నదండి ఇది బ్రేక్ లేదు సరే ఇకపోతే తన యొక్క స్వరూపం తెలియదండి తాను ఎవరు నిత్య శుద్ధ బుద్ధమైనటువంటి ఆత్మస్వరూపం అండి సరే అది ఎవరికైనా తెలుసునా చిదానందరూప శివోహం శివోహం అని ఎవరికి తెలుసు అండి కనుక ఆత్మజ్ఞానం లేదు ఇటు బ్రేక్ లేదు లైట్ లేదు బ్రేక్ లేదు అందుచేత ఆ సైకిల్ ఎంత ప్రమాదం మీరే ఆలోచించుకోండి ఈ శరీరంలో మనస్సు కూడా ఆ విధంగా పరిగెత్తి పరిగెత్తి ఈ జీవుణ్ణి పూలదోషేస్తుందండి ఇప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ ప్లీజ్ కంట్రోల్ ది సెన్సెస్ కంట్రోల్ ది మైండ్ సోరీ సర్వద్వారా నియమహృధి నిరుద్య మూర్ధాయాత్మన ప్రాణమాస్తితో యోగధారణ ఇప్పుడు ఆ ఆత్మస్వరూపం ఎంత గొప్పదంటే ఆ భగవంతుని యొక్క స్థానం అక్కడి కనుక ఎవరైనా చేరితే తిరిగి ఇంకొక లోకానికి వెళ్ళరండి సార్ తిరిగి మళ్ళా జన్మ దొండ జన్మరాహిత్యం పొందుతారు ఎవరు ఆ బ్రహ్మతత్వం తెలుసుకుని పరమాత్మను తెలుసుకుని సాక్షాత్కారం పొందినటువంటి వారికి తిరిగి తల్లి గర్భంలో పుట్టడం ఈ బాధ ఇదంతా లేదండి దానికి చక్కని వాక్యం చెప్తున్నారు మాముత్య పునర్జన్మ దుఖాలయం మహాత్మాన సం అర్జున నన్ను గనక పొందితే అంటే ఆత్మ సాక్షాత్కారం పొందితే ఇక ఈ దుఃఖభూయిష్టమైనటువంటి ప్రపంచంలో తిరిగి జన్మించవలసిన గ్రహచారం లేదు అంటున్నాడు మాముపేత్య పునర్జన్మ దుఃఖాలయం చూడండి ప్రపంచం ఎట్లా వర్ణిస్తున్నాడు కృష్ణుడు ఎట్లా వాట్ ఈస్ ది డెఫినేషన్ ఆఫ్ ది వరల్డ్ దుఃఖాలయం చూడండి ఎవరైనా ఒప్పుకుంటారా ఈ ప్రపంచం దుఃఖాలయం అని ఎవరైనా చూడండి రామాలయం కృష్ణాలయం శివాలయం అని మనం గుళ్ళు కట్టుకుంటున్నాం ఈ ప్రపంచం కూడా ఒక గుడి దేనికి గుడి దుఃఖం అనే రాక్షసి దుఃఖం రాక్షసి దీంట్లో నివాసం అవుతున్నదండి సుఖం సుఖం అని అందరూ పరిగెత్తతున్నారే ఇంత సర్వజ్ఞుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మ ఎందుకు యాక్సెప్ట్ చేయలేదు ప్రపంచంలో సుఖం ఉంది బట్ ఇట్ ఈస్ ఎ రిఫ్లెక్ట్ రిఫ్లెక్టివ్ హ్యాపీనెస్ ఇట్స్ నాట్ ది ఒరిజినల్ హ్యాపీనెస్ ఇట్ హ్యాపీనెస్ మిక్స్డ్ విత్ మెజరీ దుఃఖంతో కూడినటువంటి సుఖం అనుభవిస్తున్నాడు కానీ పూర్ణ సుఖం చక్రవర్తి దగ్గరికి వెళ్ళండి అడగండి చక్రవర్తి గారు మీకేమైనా ఆనందం ఉందంటే లేదంటాడు మీకేమైనా శాంతి ఉన్నదంటే లేదంటున్నాడు చూడు శాంతి సుఖం ఎక్కడ ఉందండి హీ హూ హాస్ సాటిస్ఫాక్షన్ చూ హ్యాస్ ది పీస్ అండ్ హ్యాపీనెస్ తృప్తి ఉండాలండి రాజులకి తృప్తి ఎక్కడండి ఎంత పొందినప్పటికీ ఇంకా పొందాలనేటువంటి అభిలాషండి కనుక నిత్యతృప్తుడు పూరెస్ట్ మ్యాన్ ఇన్ ది వరల్డ్ కోవా దరిద్రోహి విశాల కోరిక గలవాడు ఎక్కువ కోరిక గలవాడు దరిద్రుడు అన్నాడని హూఇస్ ది రిచెస్ట్ మ్యాన్ ఇన్ ది వరల్డ్ శ్రీమాంస్య కోమస్తాటిస్ఫాక్షన్ చాలు ఏదో భగవంతుడు ఇచ్చిన చాలు అని చెప్పి ఎవరు తృప్తి పడతాడో వాడు బీదవాడైనప్పటికీ మహా ధనవంతుడు అని చెప్పి చెప్పేసినారని కనుక ఈ ప్రపంచం యొక్క స్వరూపం కొంచెం తెలుసుకోండి దుఃఖాలయం అశాం దుఃఖం దానికి ఇది ఆధ నివాసం అందరూ ఒప్పుకుంటారా చివరి ఈ బ్రవ శ్రీకృష్ణ వారు ఇంకో చోట కూడా చెప్తాడండి మాము పేచ పునర్జన్మ దుఃఖాలం అని ఇక్కడ చెప్తున్నారా అనిత్యం అసుకం లోకం ప్రాప్త్య భోట ఇది అనిత్యం అసుఖం ఇంట్లో సుఖం చాలా తక్కువ దుఃఖం అనేది ఎక్కువగా ఉంది కానీ మానవుడు దాన్ని ఒప్పుకోవటం లేదండి ఏంటో మరి ముసలితనంలో ఏమైనా కొంచెం లొంగుతాడేమో కానీ బాల్యంలో యవనంలో ఒప్పుకోడండి ఓ వండర్ఫుల్ వండర్ఫుల్ ఎంత హ్యాపీనెస్ ఎంత ఆనందం చూడండి ఆ విషయ భోగాలు ఇవన్నీ కూడా అనుభవించి ఎగిరి ఎగిరి పడతాడండి యవనలో ముసలితనం అయిన తర్వాత వివేకానంద్ చెప్పినట్టు నేచర్ విల్ గివ్ హిమ్ స్లాప్ బై స్లాప్ అన్నాడు ప్రకృతి ఈ చెంప ఆ వాయిస్తే అప్పుడు దారికి వస్తాడండి లేకపోతే రాడండి ఈ మధ్య ఒక చోట జరిగిన విషయం చెప్పి నేను విరమిస్తున్నాను అధ్యాయం చివర ఇంకొక చిన్న బోధ చెప్పి విరమిస్తాడండి శ్రీకృష్ణవరం ఇప్పుడు ఒక ఊళ్ళో జరిగిన విషయం అండి ఒక లక్షా ఒక మంచి ధనవంతుడు ఉన్నాడండి ఆ ధనవంతుడు కుమారుడు ఉన్నాడండి వాడు నెమ్మ చదివేశారు నెమ్మదిగా వాడు ఒక్కో క్లాసులో పాస్ అయ్యి పాస్ అయ్యి బిఏ పాస్ అయినాడు బిఏ గ్రాడ్యుయేట్ గ్రాడ్యుయేట్ ఇక తండ్రి గారు కోటి లక్షాధికారు కదండి వాడి పెళ్లి కోసం ప్రయత్నం చేస్తున్నాడు ఎందుకంటే ధనవంతుడు లక్షణి ఒకటే కుమారుడు పెళ్లి చేస్తే ఎంతో ఆనందంగా ఉంటుందని చెప్పి వివాహం ట్రై చేస్తుంటే ఈ కుమారుడు తండ్రి దగ్గరికి వెళ్ళి అవండి నాన్నగారు నాకు పెళ్లి ప్రయత్నం చేయవద్దు ఎందుకు నీకు అసలు పెళ్లి వద్దా అన్నాడు పెళ్లి చేసుకుంటాను కానీ ఒక షార్త్ అన్నాడు కుమారుడు ఏమిటి ఆ షారత్ అన్నాడు నాకు ఇచ్చే పిల్ల అంటే నాకు పెళ్ళి చేసే పిల్ల కూడా నా మోస్తరు గ్రాడ్యుయేట్ బీఏ పాస్ కావాలి అన్నాడు షర్తో పెట్టాడు నేను బీఏ పాస్ అయినాను కదా ఆ పిల్ల కూడా బీఏ పాస్ కావాలన్నాడు ఎందుకు ఆ అభిప్రాయాన్ని కలిగింది అని అడిగాడు తండ్రి ఎందుకు ఇక ఇంట్లో మేము తెలుగులో మాట్లాడకూడదు అంత ఇంగ్లీషే ఆ మా ఇంగ్లీష్లో మాట్లాడాలి నేను ఇంగ్లీష్ తెలుగు అనేది పూర్తిగా తిలాంజలిస్తాం దాన్ని వదిలేస్తాం అది నా అభిప్రాయం సరే దానికి పెద్ద కష్టమని చెప్పండి లక్షాధికారి ఓ బిఏ పాస్ అయిన పిల్లలు తెచ్చి చక్కగా వివాహం చేసినాడు ఆ వివాహం చేసేప్పుడు కోరిక తీరింది కదండి చూడండి ఇంగ్లీష్తో ఈయన గ్రాడ్యుయేట్ వచ్చింది భార్య అని చెప్పి ఎంత ఆనందపడుతున్నాడు అంటే అమ్మగారి రాగానే ఓహో లైఫ్ ఈజ్ సన్షైన్ లైఫ్ ఈజ్ హ్యాపీనెస్ లైఫ్ ఈజ్ వండర్ఫుల్ అని చెప్పి పరమానందపడుతున్నాడు పెళ్ళి కాగానే అమ్మగారి కాపురానికి వచ్చిందండి కాపురానికి రాగానే ఇక చూడండి ఇంగ్లీష్కి తెలుగులో మాట్లాడకూడదు భార్యకి శాసనం ఆర్జిస్తున్నాడు Go and prepare coffee for me. My English language is not written. My dear sir, you are a graduate and I am a graduate. Why don't you prepare the coffee for me? I don't know what I'm saying. My name is a person, I'm a person. I'm a person, I'm a person. I'm a person, I'm a person. I'm a person, my person, my person, my person. Life is darkness, darkness and all that. ఒక్క నిమిషంలో లైఫ్ ఇస్ హ్యాపీనెస్ అని ఎగిరాడు ఒక్క నిమిషంలో తల్ల కిందలు అయిపోయింది చూచారా ప్రపంచం ఇట్లాగే ఉంటుందండి అది శ్రీకృష్ణ పరమాత్మ ఇవన్నీ అనుభవం ఉన్నవారు కాబట్టి ఏమండి సర్వజ్ఞుడు కాబట్టి మాముపేత్య పునర్జన్మ దుఃఖాలయం అశాశ్వతం నాప్వంతి మహాత్మాన సంసిద్ధిం పరమాంగత కాబట్టి సుఖాలయమైనటువంటి పరమాత్మను పొందటానికి ప్రయత్నం చేయాలి ఎవరు పుణ్య మార్గం దైవ మార్గం అనుసరిస్తారో వారు సద్గతిని పొందుతారు వారు వెళ్ళేటువంటి చోటు ఎటువంటిదంటే మళ్ళీ తిరిగి రావాల్సిన ప్రసక్తి లేదు అని చెప్తున్నారు దాని పేరు ఉత్తరాయణ మార్గం అని చెప్తున్నారండి రెండు మార్గాలు ఉత్తరాయణ మార్గం దక్షిణాయన మార్గం బాగా ధ్యానం చేసుకుని ఆత్మ సాక్షాత్కారం పొందినటువంటి మహనీయులకండి సద్గతి ఆ ఆ ఉత్తర మార్గంలోనండి అన్ని జ్యోతులు అన్ని ప్రకాశవంతమైనటువంటి వస్తువులు అని లిస్టు అగ్నిర్జ్యోతిర ఉత్తరాయణం తిమ బ్రహ్మ విదోజన బ్రహ్మజ్ఞానం పొందినటువంటి వారు సాక్షాత్కారం పొందిన వారు అన్ని ప్రకాశమయమైనటువంటి ఉత్తరాయణ మార్గంలో పోతారు తిరిగి రారు తిరిగి వారికి జన్మ లేదండి ఇపోతే తక్కినవారు అండి బంధనం కొన్ని బంధనం తప్పించుకోకుండా ప్రయత్నం చేయకుండా ఉన్నటువంటి వారికి చూడండి అదో కింద గతి అది దక్షిణాయన మార్గం ధూమ రాత్రి తథా కృష్ణ షన్మాస దక్షిణాయనం ఆ దారిలో వస్తువులన్నీ చీకటి చూ ధూమ పొగ ఏ రాత్రి చీకటి పోతే కృష్ణపక్షం ఇవన్నీ కూడా నలుపు చూడండి బ్లాక్ అటువంటి స్వరూపాలన్నీ వాళ్ళకి కనిపిస్తుంటాయి ఆ దారి అంతా కూడా అంధకారమయం ఏ విధంగా రెండు మార్గములు చెప్తున్నా అర్జునే చక్కగా వర్ధ మార్గం పోవడానికి ప్రయత్నం చేయండి జీవితాన్ని సద్వినియోగం చేయండి నేను చెప్పినటువంటి అక్షర పరబ్రహ్మ యోగాన్ని చక్కగా ఆచరణలో పెట్టుకుంటే ఎంత మహత్తరమైనటువంటి పుణ్యం వస్తుందంటే ఒక శ్లోకం చెప్పి విరమిస్తున్నాడు జాద్యం అర్జున ఈ యోగం అంటే ఈ ఆధ్యాత్మిక అక్షర పరబ్రహ్మ యోగాన్ని చక్కగా ఆచరించి తమ హృదయంలో తమ ఆత్మస్వరూపాన్ని తెలుసుకున్నటువంటి మహనీయుడికి ఎంత పుణ్యం వస్తుందంటే వేదములన్నీ చదివిన పుణ్యం అన్ని దానములు చేసిన పుణ్యం మహత్తరమైనటువంటి ఆ పుణ్యం వారికి లభిస్తుందని చెప్పి ఈ పవిత్రమైనటువంటి అధ్యాయాన్ని విరమించినారు ప్రహ్లాద నారదాది ప్రహ్లాద నారదాజి భాతులు బడు సుందరీనామా రూపములూయా నామా నివాసే పురావాస్రాషేకరి మారు మనకు చాగరాజీవా నయన నో తమల రదలీనామా